జీవన సరళిని పలికింది మురళి జీవన సరళిని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 పరవశమైనది వేదిక పొందదగినది లేదికా బృందావనిలో నందనందనుని బృందావనిలో నందనందనుని మ్రోగిన మోహన మురళీ చైతన్య సుందరవళ్ళి చైతన్య సుందరవళ్ళి వృందావని లో నందనదను వృందావని లో నందనదను మోకిన మోహన మురళీ చైతన్య సుందరవళ్ళి చైతన్య సుందరరవల్లి దీపం కాంతికి దూరంగా ఉండలేదు వెన్నెలకు దూరమై చంద్రుడూ ఉండలేదు వెలుగు కన్నా వేరుగా సూర్యుడు మనుగడను సాగించలేడు ప్రేమ లేకుండా మనుషులు ఈ ప్రపంచంలో బ్రతకలేరు ప్రేమే మన స్వభావం ప్రేమే మన స్వరూపం కూడా ప్రేమలోనే ఆనందం ఉంది ప్రేమలోనే శాంతి ఉంది ఇది అర్థం కానివాడు జీవితంలో ఎప్పుడూ శాంతిని పొందలేడు శాంతి మన స్వరూపమై ఉండగా అదే లేదని ఇప్పుడు మనం అన్వేషణ కొనసాగిస్తూ ఉన్నాం చేజేతులా దేన్నైతే పోగొట్టుకున్నాము దాన్ని తిరిగి పొందడానికి ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉన్నాము ఈ పోయినటువంటి శాంతిని పోగొట్టుకున్నటువంటి శాంతిని పొందాలని తిరిగి తిరిగి జనం ఒకవైపు అలసిపోతూ ఉంటే శ్రమిస్తూ ఏ విధమైన శ్రమ లేకుండా ఒక క్షణకాలం కూడా అలిసిపోకుండా హాయిగా సుఖంగా జీవించే మార్గాన్ని చక్కగా తెలిసినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఒక్కడే ఒక్కడున్నాడు వాడే భక్తుడు భక్తుడు నిత్యం శాంతిని అనుభవించేటువంటి వాడు జీవితంలో పొందవలసింది ఏమిటో బాగా స్పష్టంగా క్షుణ్ణంగా తెలిసినవాడు ప్రమాదం జరగకముందే బండి దిగిపోయినవాడు ఇతడు భక్తుడు పరమ పవిత్రుడు ఈ ప్రపంచాలు భగవంతుని తర్వాత చెప్పుకోదగినవాడు భౌతికంగా పశుపక్షాదుల భోగాలను అనుభవిస్తాయి కానీ భావాలని కదిలించలేవు ఏవి వాటికి అందుతూ ఉంటే వాటిని మేస్తూ జీవించడమే పశుపక్షాదులకు తెలుసు కానీ అందమైనటువంటి ఆలోచనల్ని కదిలించి సుఖపడడం వాటికి అర్థం కాదు ఒక మనిషి ఆ ఆ అవకాశం కూడా భగవంతుడు మనిషికే ఇచ్చాడు కేవలం భోగాలు అనుభవించడమే ప్రధానంగా జీవితంలో గనక మారితే ఇంకా పశుపక్షాదులకి మానవుడికి పెద్ద తేడా లేదని అర్థం ఎందుకంటే భోగజీవితాన్ని అవే గడుపుతూ కనుక మనిషి ఎప్పుడూ భోగజీవిగా ఈ ప్రపంచంలో ఉండకూడదు భోగ ప్రధానం కాకూడదు భక్తి జీవనమే ప్రధానం కావాలి భక్తి ఒక విధంగా చెప్పాలంటే ఈ భక్తి జీవనం అనేది జీవితంలో ఒక వ్యసనంగా మారాలి ద రైట్ వర్డ్ వ్యసనం కాన్షియస్గా వాడుతున్నా పదం వ్యసనంగా మారాలి సామాన్యమైన అలవాట్ల నుంచి మనిషి బయటపడగలడేమో కానీ వ్యసనం నుండి బయటపడలేడు కాబట్టి కొద్ది చేసేటువంటి భక్తి నుంచి మనం అప్పుడప్పుడు తప్పుకొని మార్గం మరలి మళ్లీ లౌకికమైనటువంటి మార్గాల్లో చేరిస్తూ ఉండొచ్చు కానీ అది ఒక వ్యసనంగా మారింది అంటే ఆ తర్వాత దాన్ని వదులుకోలేము కాబట్టి భక్తి పదం సరైంది కాకపోయినా సరిగా బ్రతకాలంటే అది ఒక వ్యసనంగా మారితేనే మంచిది తదర్పిత ఆచారత తద్విస్మరణీ పరమ వ్యాకుల ఇత్యేవం ఏవం నారద మహర్షి భక్తి సూత్రాల్లో ఇది ఏవం ఏవం ఈ విధంగానే ఉండాలి భక్తి ఇలా వ్యసన ఉండాలి ఎలాగూ ఒక్క క్షణం త్రాగుబోతు వాడు మధుపానం వదిలిపెట్టి జీవించమంటే జీవించలేడు మద్యపానాన్ని వదిలిపెట్టి అది వాడికి వ్యసనం తదర్పిత అఖిల ఆచారత తద్విస్మరణే పరమ వ్యాకుల కాబట్టి నిరంతరం మద్యపానానికి అలవాటు వాడు దాని నుంచి విడిపడితే మహావ్యాకులత చెందేటువంటి వాడు తత్ పరమేశ్వర తత్ అర్పిత పరమేశ్వరుని ఎందే మనసు బుద్ధి పూర్ణంగా లగ్నమై ఉండడం తద్విస్మరణి ఎప్పుడైతే అది మనకు మరుపు వస్తుందో విస్మరణే నిరంతరం స్మరణ విస్మరణ వచ్చిందనుకోండి పరమేశ్వరుని యొక్క విషయంలో విస్మృతి స్మృతి కాకుండా విస్మృతి స్మరణం కాకుండా విస్మరణం వచ్చినప్పుడు పరమవ్యాతుల తేతి ఎవడైతే ఉత్కృష్టంగా అంటే తీవ్రమైనటువంటి వ్యథకు గురవుతాడో జీవించలేనిటువంటి పరిస్థితుల్లో ఉంటాడు గట్టునబడేసినటువంటి చేపలాగా ఎవడైతే ఉంటాడో అస్తి ఏవం ఏవం అది భక్తి అంటే ఎలాగూ యథా వ్రజ గోపికానం అన్నాడు కాబట్టి వ్రజపురంలో మహాభక్తులైనటువంటి గోపికలు ఎట్లాగైతే జీవించారో శ్రీకృష్ణుని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేక విస్మరిస్తే తీవ్రమైనటువంటి వ్యాకులాన్ని అనుభవించారో అటువంటి భక్తి ఏదో అదే మనల్ని ఉద్ధరిస్తుంది ఇటువంటి భక్తి ప్రబంధాన్ని ప్రారంభం చేసినటువంటి కులశేఖర్ ఆవార్లు మొదటి శ్లోకంలో ఘుష్యతే యశనగరే రంగయాత్రే దినే దినే అన్న చోట చెప్పాను అది ఆయన రాసింది కాదు రాజానం కులశేఖరం స్వామినం వందే కులశేఖరులకి కులశేఖరులు నమస్కారం పెట్టుకునే ప్రశ్న లేదు గనక అది ఎవరు రాశారో ఏమిటో అదంతా కూడా మీకు చెప్పాను నేను ఇకపోతే రెండవ శ్లోకం నుంచి ప్రారంభమైంది శ్రీవల్ల భీతి వరదీతి దయాపరేతి శ్రీవల్లభ వరదా దయాపర భక్తప్రియ భవలుంటన కోవిద నాధ నాగసేన జగన్ నివాసీ ఆలాపనం ప్రతిపదం కురుమే ముకుంద కాబట్టి ఈ ఈ ప్రారంభంలోనే ఇక్కడ ప్రారంభమైంది రెండవ శ్లోకంలో ముకుందమాల ప్రారంభమైంది కనుక ఈ ముకుందమాలలో భగవంతుణ్ణి పిలుస్తూ ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ఎందుకని ప్రేమస్వరూపుడే పరమేశ్వరుడు కనుక సాతు అశ్విన్ పరమ ప్రేమ రూప భగవంతుడు ప్రేమమయుడు భక్తి ప్రేమ రూపం భక్తుడు ప్రేమ రూపుడు అంతా ప్రేమే అంతా ప్రేమే నది సముద్రానికి కలిసిపోయినట్టు కనుక ఇది కేవలం ప్రేమ పిలుపు కనుక శ్రీవల్లభ వరద దయాపర అంటూ జగన్ ఇది ఆలాపను ప్రతి పదం కురు మే ముకుందా ముకుందే ముకుంద ముక్తుందకుందహ నాకు మోక్షం కావాలి ముక్తిని పొందాలి అనుకుంటున్నాను కనుక ముక్తిని ప్రసాదించేటువంటి వాడివి ముకుందహ ముకుందుడివి కాబట్టి నిన్ను అడుగుతూ ఉన్న ఆలాపనం ప్రతి పదం మే మే నాకోరు ఇది చేయి నువ్వు ఏమిటది ప్రతి పదం ఆలాపనం పదం అంటే రెండు అర్థాలు వేసేటువంటి అడుగు పదం ప్రతి పదమిదే నిగదతి మాతవ కనుక అడుగు వేస్తే పదం పడితే నువ్వు రావాలి మనసులోకి పదము అంటే మాటాని అని కూడా ఒక అర్థం కాబట్టి నేను మాట్లాడేటువంటి విషయాల్లో ఆలాపనం ప్రతి పదంలో కూడా నువ్వు ఉండాలి అంటే పరమేశ్వరుడి అన్యమైనటువంటి విషయాలని నేను ప్రస్తావించకూడదు భగవంతుడిని విస్మరించేటువంటి పలుకులు నేను పలకకూడదు కాబట్టి నేను ఏది మాట్లాడినా భగవత్ స్మరణమే ఉండాలి అటువంటిది నాకు ప్రసాదించు ఎందుకని భగవంతుడు భగవన్ నామం వేరు కాదు గనక నామం నా దగ్గర ఉంటే నామి నా దగ్గర ఉన్నట్టే కాబట్టి ప్రతి పదములో వేసేటువంటి ప్రతి అడుగులో పలికేటువంటి ప్రతి మాటలో హే పరమేశ్వర నువ్వే ఉండాలి తప్ప రెండవది ఉండకూడదు ఇది స్మరణ ఈ స్మరణ చేశాడు కాబట్టి నిరంతరం ఎవరైతే ఈ విధంగా భగవన్ నామ స్మరణ చేస్తారో రెండవ శ్లోకం కదా తరువాత ఏం జరిగింది అంటే ముకందమాల ప్రకారం రెండో శ్లోకం గ్రంథం ప్రకారం మూడో శ్లోకం కాబట్టి మొదటిది అది కేవలం ఆయన స్థుతి కవిని స్థుతించడం అన్నా గనక దాన్ని వదిలేసి రెండు అంటున్నాను నేను జయతు జయతు దేవో దేవకీనందనోయం దేవకీనందనహ అయం దేవకీనందనహ జయతు జయతు కాబట్టి ఆయనకి జయము గలుగుగాక వాస్తవానికి పరమేశ్వరుడికి జయం కలగడానికి ఆయనకు ఒకప్పుడు అపజయం కలిగించేవి లేదు ఇది వాస్తవానికి భక్తుని యొక్క జయం భక్త విజయం జరిగిపోయింది అర్థం అంటే మొదటి శ్లోకంలో ఆ విధంగా పరమేశ్వరుని కీర్తించిన తర్వాత నామ సంకీర్తనం జరిగిన తర్వాత ఈ నామ సంకీర్తనం యొక్క ఫలితంగా భగవంతుడు హృదయంలో సుస్థిరంగా నిలిచిపోయాడు జయింపబడ్డాడు భక్తుని చేత జయింపబడ్డాడు భగవంతుడు ఇది భక్త విజయం ఇప్పుడు పరమేశ్వరుడు ఎక్కడో లేడు ఆయన హృదయంలోనే ఉండాడు అక్కడ కాబట్టి జయతు జయం ఇది మంగళం చెప్పడం పరమేశ్వరుడికి మంగళం పలకడం పరమేశ్వరుడికి జయం బలకడం అసలు వాస్తవానికి భక్త విజయం ఇది జరిగిపోయింది గనక అంటే చాలా కాలం అర్థం చేసుకుంటుంది మన జీవితాలకు సంబంధించింది చాలా కాలం భగవన్నామం చేసి ఈ నామ ప్రభావం వల్ల నామ సంకీర్తన యొక్క ప్రభావం వల్ల నామేనటువంటి పరమేశ్వరుడు మన హృదయంలో నిలబడిపోయిన తర్వాత ఇప్పుడు పరమేశ్వరుడి కన్నా దూరంగా మనం లేవు అసలు పోలేము ఎందుకని ప్రేమను వదిలి మనిషి బ్రతకలేడన్నాను ఇంతమంది ఇంట్రొడక్షన్ లో ఇప్పుడు పరమేశ్వరుని వదిలిపెట్టి బ్రతకలేడు ఎందుకని ప్రేమ పరమేశ్వరుడు రెండు కాదు సార్ కాబట్టి కాంతిని వదిలిపెట్టి దీపం ఉండలేదు ఉద్దేశం అదే చంద్రుడిని వదిలి చంద్రుడు వెన్నెలకి చంద్రికకు దూరమై ఉండలేడు వెలుగుకు దూరమై సూర్యుడు ఉండలేడు ప్రేమకు దూరమై నేను ఆ ప్రేమ ఎవరో కాదు ఇది ప్రేమ స్వరూప ఈశ్వర పరమేశ్వర జగన్నాథ ఆయన నా హృదయంలో ఉన్నాడు అంతే అయిపోయింది ఇంకా ఆయన వదిలిపెట్టి ఉండే అవకాశం లేదు గనక ఇక్కడి నుంచి ఇక్కడే ఉండాడు కదా ఒక్కొక్క పువ్వు ఆయన మీద వేస్తూ పోవడం ఆ ఒక్కొక్క కుసుమేమి ఒక్కొక్క శ్లోకం అంత ఇంకెళ్లేదు కాబట్టి ఒక్కొక్క పువ్వును తీసుకొని శ్రీదేశ్ ఒక్కొక్క పువ్వును తీసుకొని మనం కడుతూ పోతాం అవునా దారం తీసుకొని మాల ఒక్కొక్క మాల కడుతూ పోతాం ఒక్కొక్క పువ్వును పెడుతూ పోతాం ఒక దశలో మాల సంపూర్ణంగా తయారైపోతుంది పుష్పహారం తయారైపోతుంది ఒక్కొక్క శ్లోకం తీసుకొని అట్లా అల్లుకుంటూ పోతే ఒక దశలో మాల తయారవుతుంది అది ఎవరి కోసం అది ముకుందుడి కోసం దాని పేరేంటి ముకుంద మాల అంతే ముకుందుడికి సంబంధించిన ముకుందుడి మెడలో మనం వేసేటువంటి ఇప్పుడు ఆయన హృదయంలో ఏ ప్రేమైతే నిండిపోయిందో ఆ మొదట రెండు శ్లోకాల్లో అది మొదటి శ్లోకంలో పరమేశ్వరుని పిలవడం మనం కూడా చేయాల్సింది అదే పిలిచిన తరువాత భగవన్ నామ సంకీర్తన వల్ల పరమేశ్వరుడు మన హృదయంలో సుస్థిరంగా నిలుస్తాడు భక్తి నిలుస్తుంది భక్తి విజయాన్ని సాధిస్తుంది జయతో ఇక అక్కడి నుంచి నువ్వు ఏది పలికినా ప్రతి పదం ఒక పుష్పమే నీ నుంచి కదిలేటువంటి ప్రతి మాట భగవంతునికి సమర్పింపబడే పుష్పం నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు ఆయన ఆలయానికి తీసే దారి నువ్వు చూసేటువంటి ప్రతి చూపు ప్రేమ వేక్షణం నీకు వినిపించే ప్రతి మాట మంగళ శ్రవణం ఇది జరుగుతూ ఉండేది ఇక్కడి నుంచి ముకుందమాలను అల్లుతూ ఉన్నాడు అర్థమైతే మొదటి శ్లోకం కవిని స్థుతించడం వేరేవాళ్లు రెండవ శ్లోకంలో భగవన్ నామం దాని ప్రాశస్త్యం మూడవ శ్లోకంలో తభావం హృదయంలో నిలవడం ఇక అప్పుడు అల్లుకుంటూ పోవడం ధనం ఉండేవాడు ఎంత ఖర్చైనా పెట్టగలడు ధనం ఉండాలి అంతే ధనాన్ని ప్రోగు చేసుకోవడానికి శ్రమించాలి మొదట కాబట్టి పరమేశ్వరుని పొందడానికి శ్రమించాలి అదే నామ సంకీర్తన జరిగింది ఇప్పుడు అలా శ్రమించిన తర్వాత కావలసినంత ధనం అక్షయ ధనం వచ్చి నిలిచిపోయింది ఆ అక్షయ ధనమే అక్షర స్వరూపుడు అయినటువంటి ఆయన హృదయంలో నిలబడిపోయాడు ఇక ఇప్పుడు కదిలేదంతా కూడా ప్రేమే ఇక నువ్వెంతైనా ఖర్చు పెట్టుకో అది అక్షయం కనుక ఆ హృదయం నుంచి కదిలేటువంటి దివ్యమైనటువంటి భక్తి సుమాలు ఈ శ్లోకాలు ఇవన్నీ ఏకమైతే భక్తి మాల అదే ముకుంద మాల కాబట్టి ముకుందునికి సమర్పించేటువంటి పుష్పాలు ఎట్లా ఉండాలను వాడని పువ్వులు ఇవన్నీ వికసిత సుమాలు భక్తి సుమాలు కాబట్టి ఇక్కడొక్కటి ముఖ్యంగా ఏంటంటే కులశేఖరులు తనకు ఆపాదించుకుంటూ రాసుకుంటూ పోతాడు వాస్తవానికి అది మనకు సంబంధించిందని అర్థం మనం ఎట్లా భక్తి చేయాలి అని తెలియజేయడమే ఎక్కడైనా అంతే మీకు ప్రవచనాల్లో కూడా చూడాల ప్రవచించేటువంటి వాడు తనను చెప్పుకుంటూ పోతాడు కాని మనం అర్థం చేసుకుంటూ పోవాలి శంకరాచార్య స్వామి అయ్యా నేను దిక్కులేని వాడిని నన్ను నేను అనాథుణ్ణి నన్ను నువ్వు అనుగ్రహించని పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం అంటే ఆయన దిక్కులేని వాడే ఆయనే దిక్కులేని వాడే థింక్ దిక్కి ప్రపంచాల అంటే మనం అలా ప్రార్థించాలి అని తెలియజేయడం ఇదొక్కటి మాత్రం మనసులో పెట్టుకుంటూ పోండి కులశేఖరులకు ఆపాదించడం కాదు అది అయిపోయింది ఇక ఇక్కడి నుంచి వచ్చేటువంటి భక్తి సుమాలు గనక మనం పరమేశ్వరుని ఈ విధంగా ప్రార్థిస్తు పోవాలి అనేది ప్రధానంగా కేంద్ర విషయం ప్లీజ్ ముకుంద మూర్ధ్నా ప్రణిపథ్య భవంతం ఏకాంతం అవి స్మృతి తవ చరణిందే भवे भवे मेस्त प्रसाद मुकुंद संबोधना मुकुंद हे मुकुंद इदो पिल परमेश्वर समर्पा मूर्धना प्रणिपथ्य चे मूर्धन తల వంచి శిరమూర్చి అది మూర్ధన ప్రణిపత్య ప్రణిపాతం నమస్కరించడం అంటే శరమూడ్చి నమస్కరించడం ఇప్పుడు నమస్కారాలు అనేక రకాలుగా ఉంటాయి ఇట్లా కూడా నమస్కారం సార్ నమస్కారం అండి నమస్కారం అది శరమూర్చి నమస్కరించడం పరమేశ్వరుడికి ప్రణిపత్యయాచే మూర్ధన ప్రణిపత్యయాచే కాబట్టి నిన్ను ంతం నిన్ను ఏకాంతం ప్లీజ్ ఈయంతం అర్థం కాబట్టి ఏకాంతం అర్థం ఈయంతం ఈయంతం అర్థం ఇదిగో దీనికోసమే అర్థం ఫలం ఈ ఫలం కోసమే ఈయంతం ఇంకా దేనికోసమో కాదు అని దాని అర్థం ఈయంతం అన్నప్పుడు అయ్యా ఈయంతం అర్థం కేవలం దీని దీనికోసమే నిన్ను ప్రణిపత్య యాచే శిరమోడ్చి నేను యాచిస్తూ ఉన్నాను ఏమిటయ్యా నువ్వు దేనికని ఏకాంతం ఒకే విషయం ఈ అంతం ఏకాంతం ఏకాంతం ఒకే ఒక విషయానికి ఇదే ఫలం నాకు ఇంకేం అవసరం లేదు ఈ ఒక్క విషయానికే భవంతం నిన్ను యాచే ప్రార్థిస్తూ ఉన్నా నిన్ను మూర్ధన ప్రణిపత్య కాబట్టి చిరమూడ్చి నమస్కరిస్తూ నిన్ను ప్రార్థిస్తూ ఉన్నా ఈ ఒక్కటే ఇంకొకటి కాదు అది అక్కడ ఏకాంతం ఒక్కటే ఈ అంతం అర్థం నేను అడిగేది ఒక్కటే అది కూడా ఈ ఫలితం కోసమే మరొక ఫలితం కోసం కాని కాదు ఏమిటయ్యాది అని అంటే భవత్ ప్రసాదాత్ భవత్ నీ యొక్క ప్రసాదాత్ నీ యొక్క అనుగ్రహం చేత నాకు ఇది కలగాలి ఇంకొక విధంగా కలిగేందుకు అవకాశం లేదని కూడా అర్థార్థం ఇది కేవలం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే కలగాలి కాబట్టి భవత్ప్రసాదాత్ భవే భవే మే అస్తు భవే భవే జన్మ జన్మల్లో కూడాను మే నాకు అస్తు ఇది కలుగ్గాక భవత్ప్రసాదాత్ అది ఇవక్కటే నేను అడుగుతున్నా ఇది ఇక్కడికే కాదు జన్మ జన్మలకే కలుగుతూ ఉండాలి చెప్తాను వినండి కన్ఫ్యూజ్ కాబట్టి మళ్ళీ జన్మలేదు కనుక్కోటండి భక్తి కావేది భక్తి ప్రబంధం కాబట్టి భవే భవే మే అస్తూ మే నాకు భవే భవే జన్మ జన్మల్లో ప్రసాదాత్ నీ యొక్క ప్రసాదం వల్ల ఈ ఒక్కటే నాకు కలుగ్గాక అస్తు కలుగ్గాక ఇ ఒక్కటే ఏంటయ్యా అది త్వత్రణ రవిందే అది త్వత్ చరణారవింది నీ చరణ కమలముల విషయంలో అవి స్మృతి విస్మృతి లేకుండా ఉండడం మరుపు లేకుండా ఉండడం అది ఒక్కటే నేను కోరుకుంటూ ఉన్నా ఇంకేమిగా నాకేం అవసరం లేదు చూడండి ఇటువంటిది ఎవడైనా కోరగలడా శృతి మందిరంలో మొత్తం టోటల్ పోరా మోక్షం కెషం అడగచ్చు అది వేరే విషయం కానీ ఇది అంటే నిన్ను మరవకుండా ఉండేటువంటిది ఒక్కటే భగవత్ప్రసాదాత్ అది కేవలం నీ అనుగ్రహం వల్లే భవే భవే మే అస్తో జన్మ జన్మల్లో కూడా నాకు కలుగుతూ ఉండగాక అవిస్మృతి హే తరణారవిందే నీ పాద పద్మంలో ఎందు మరుపు లేకుండా ఉండడం విస్మృతి లేకుండా ఉండడం అవిస్మృతి విస్మృతి కలిగింది అనుకోండి ఎందుకు వస్తుంది విస్మృతి దీనికన్నా అన్యంగా మరొకటి స్మృతికి రావాలి అప్పుడే విస్మృతి ఏదైనా అంతే ఉండండి నేను మర్చిపోయానంటాడు ఎందుకు మర్చిపోయాను ఇంకోటి జ్ఞాపకం పెట్టుకుని ఉన్నాడు కనుక కాబట్టి పరమేశ్వరుడిని విస్మృతి మర్చిపోవడం అని అంటే పరమేశ్వరుడి కన్నా అన్యంగా ఉండేది ఏదో మన మనసులో ఉందని అర్థం అది ప్రపంచం ఉద్ధరించింది ఇంతకాలం కాబట్టి అన్ని జన్మల్లో పాడు చేసిన ప్రపంచం మనసులోకి ప్రవేశిస్తే తప్ప పరమేశ్వరుని మరిచిపోయేటువంటి ప్రశ్న లేదు దాని అర్థం ఏంటంటే నువ్వు మరుపు రాకుండా ఉండాలంటే ఈ ప్రపంచం కూడా జ్ఞాపకం లేకుండా ఉండాలని అర్థం కాబట్టి నేను ఉండని ఈ ప్రపంచంలో జరిగేవన్నీ జరగని కాని ఇవి నీ యొక్క స్మరణకు నీ విషయంలో నేను చేసేటువంటి భక్తికి ఇవి ప్రతిబంధకాలు కాకుండా ఉండాలి ఇవి ప్రతిబంధకాలు కాకుండా ఉండాలి అంటే నా జీవితంలో ముఖ్య ప్రయోజనం అది అందువల్ల ఏకాంతం ఈ అర్థం భవంతం నిన్ను ప్రణిపత్యయాచే నేను కోరుతూ ఉన్నా కాబట్టి మొదటి శ్లోకంలో పరమేశ్వరుని పీల్చాడు రెండవ శ్లోకంలో హృదయంలో నింపుకున్నాడు ఇప్పుడు పరమేశ్వరిని ఎట్లా ప్రార్థించాలనో మనకు ముకుందం అలా ప్రారంభమైంది కనుక మూర్ధనా మూర్ధనా తల వంచి ఈ తల వంచి అని అనడం చాలా పెద్ద విషయం ఇప్పుడు అనారోగ్యం వస్తే కూడా తలొంగి ఉంటుంది తల వంచడం అనేది బాబప్రధానంగా ఉండాలి ఇప్పుడు ఒక ఇంట్లో పోతున్నాము ద్వారబంధం చెప్పొట్టిగా ఉందనుకోండి వంచుకొని పోతాడు లేకపోతే థట్ట ఇప్పుడు ఆ తల వంచినడంతా భక్తుడు కాదు కానీ భక్తుడు తల వంచడం నేర్చుకోవాలి ఎందుకు స్వామీజీ తల వంచడం ఉంచేటి జాలకీతో తల వంచడం అంటే అహంకార రహిత్యం అది ప్రధానమైనటువంటి విషయం తల అందరూ వంచలేరు పరమేశ్వరుడి దగ్గర తల వంచాలంటే అహంకారం లేకుండా ఉండాలి ఇది ప్రధానమైన అహంకార త్యాగం అహంకార త్యాగం అందుకని తల వంచడం మనకు భాగవతంలో చూస్తే ఒకడే ఒకడు కనపడతాడు బలి చక్రవర్తి అందువల్ల ఏ దానం గొప్పది అంటే బలిదానం గొప్పది అంటారు బలి చక్రవర్తి ఇచ్చిన దానమే గొప్పది విశిష్టమైంది ఎందుకు బలిదానం గొప్పది తల ఇవ్వడమే ఇంకేం లేదా మూర్ధన కాబట్టి అయ్యాన్ని పాద పద్మాన్ని నా తల మీద పెట్టాను తల ఉంచాడు చూసారా అది అన్ని త్యాగాల్లో గొప్పదైపోయింది అందువల్ల ఆలయంలోకి వెళ్లినప్పుడు కూడా మనం చూడం మొట్టమొదట ఆలయంలోకి వెళ్ళగానే ఎక్కడైతే బలిపీఠం ఉంటుందో ధ్వజస్తంభం యువతల అక్కడే సాష్టాంగ నమస్కారం చేస్తాం తిరుమలకు వెళ్లినా కళహస్తికి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా భద్రాచలం వెళ్ళినా ఆ ధ్వజస్తంభం దగ్గరకు వెళ్లబోయే ముందు బలిపీఠం బలిపీఠం ముందు సాష్టాంగ నమస్కారం అది ఎందుకని అక్కడ అహంకారాన్ని బలిస్తున్నాం అహంకారాన్ని బలిస్తున్నాం అందువల్ల అక్కడ ఎవరు కూడా నమస్కారం చేయడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు అంటే సంపూర్ణంగా త్యాగం అహంకారాన్ని సంపూర్ణంగా త్యాగం చేశాం ఎప్పుడైతే అహంకారాన్ని సంపూర్ణంగా త్యాగం చేస్తామో ఆ తరువాత గర్భాలయంలోకి ప్రవేశిస్తాం కాబట్టి హృదయ గుహలో ప్రవేశించాలి అనుకున్నప్పుడు మనసులో ఏ అహంకారం అయితే ఉందో ఇది సంపూర్ణంగా త్యాగం చేయగలిగితేనే తర్వాత హృదయ గుహలో మనం ప్రవేశించగలుగుతూ ఉంటాం కాబట్టి భక్తిలో ఇదంతా జరగాలి ఆ తర్వాత ధ్యానంలో మనసు భగవంతుని ఎందు పూర్ణంగా లగ్నం అవుతుంది ఎందుకని హృదయ గుడిలోకి గర్భాలయంలోకి హృదయాలయంలోకి ను ప్రవేశించగల అహంకారం ఉంటే ప్రవేశించే అవకాశం లేదు ఎందుకని నేను అని ఎప్పుడైతే అనుకున్నావో ఈ ప్రపంచానికి సంబంధించిన వాడు అవుతావు ఇది బహిర్ముఖం అవుతుంది కాని మనసు అంతర్ముఖం అయ్యేందుకు అవకాశం లేదు నేను ఎక్కడ పడుతుందో అహం పతతి ఇది ఎక్కడ పడిపోతుందో అప్పుడే మనం లోపలికి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది अ पत्य निज विचारण अटा में चूसा कधान विषय गन मूर्धना तला मूर्धना प्रणिपत याचे प्रणिधानवन योगशास्त्र पतंजलि महर्षि सामुड़ का आयन अटाड़ी ईश्वर प्रणिधाध्वा सूत्र ఈశ్వర ప్రణిధానాద్వా అంతే సూత్రం అది కాబట్టి యోగములో నువ్వు సుస్థిరతను పొందాలంటే కూడాను ఈశ్వర ప్రణిధానం ఉండాలి భక్తి లేకుండా ఏది సాధించేటువంటి అవకాశం లేదు అందువల్ల యోగ శాస్త్రంలో ఈశ్వర ప్రణిధానాద్వా అని పతంజలి మహర్షి సూత్రాన్ని రాసినప్పుడు వ్యాఖ్యానకర్త భక్తి విశేషాత్ అన్నాడు అంటే ఏమిటి ఈశ్వర ప్రణిధానం అన్నాడే ప్రనిధానాతు ప్రణిధానం అంటే ఏంటి అనంటే భక్తి విశేషాత్ అది కాబట్టి భక్తి లేకుండా ఆసనాలు వేసి కూడా ఉపయోగం లేదు భక్తి లేకుండా అష్టాంగ యోగాలు చేసి కూడా ఉపయోగం లేదు ప్రాణాయామం చేసిన ఆసనాలు వేసినా యమనియమాల్లో కాని అన్నిట్లో కూడా భక్తి ప్రధానంగా ఉండాలి ఎందుకని భవత్ప్రసాదాత్ ఈశ్వర అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి గనక ప్రణిధానాత్ అన్నప్పుడు భక్తి విశేషాత్ అని వ్యాఖ్యానం రాశారు యోగశాస్త్రం మీద కనుక మూర్ధన ప్రణిపత్య భవంతం ఏకాంతం ఈ అర్థం అవిస్మృతి అవిస్మృతి ఏ కోరిక లేకుండా పరమేశ్వరుణ్ణే మనసులో పెట్టుకోవడం అంటే స్వామిజీ మరీది సాధ్యమా కోరికలతో పోయినా కూడా ఒక దశలో కోరికల్ని మనమే విడిచిపెట్టేస్తాం ఇది ఎట్లంటే ఆశించడం కూడా ఒక గొప్ప విషయమే ఆశను కూడా తీసి పక్కన పెట్టడానికి లేదు ఇప్పుడు ఈ మైక్ ఉంది దీన్ని ఆశించమనే ఎట్లా ఉండగలదు ఆశించలేదు పశుపక్షాదులు ఉండే నడిచిపోతాయి ప్రోగ్రాం అది వాటికి ఒక ప్రోగ్రామ్ ఉంది వాటి ప్రకారం నడిచిపోతాయి అంతేగాని వాటిని గొప్పగా ఆశించమనండి ఆశించలేవు వాటి వల్ల కాదు ఆశించడం అనేటువంటిది కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం దేన్ని ఆశించాలి అనేది వేరే విషయం ఈ ఆశలు ఎప్పుడు కూడాను ఆశకు పై ఉంటది క్రింద చూపే ఉండదు అందువల్ల ఏదన్నా ఆలోచనలు చేసేటప్పుడు ఆశలు ఇట్లా చూసి ఆలోచిస్తుంటాడు మనిషి దానికి ఎప్పుడు పై చూడండి ఇట్లా చూసి ఆలోచించడు నేను జస్ట్ ఐ అబ్జర్వ్ థింగ్స్ అంతే ఐ దే మే బి రాంగ్ రైట్ ఐ డో నాట్ నో ఎందుకంటే మీరు చూడండి ఎక్కడైనా కష్టం వచ్చినప్పుడు ఇట్ట పెట్టుకోంటాడు లేదు ఈ ఆ వ్యాపారం చేయాలి ఈ వ్యాపారం చేయాలి ఆ కొంప కొంచాలి ఈ కొంప కొంచాలి ఇట్టబోద దృష్టిగానే ఇట్టున్నట్టు చూడండి మీరు ఎక్కడైనా చూడండి కనుక ఎప్పుడు కూడా ఆశకి పై ఎప్పుడు ఆశకి పై అందువల్ల పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు చిన్న చిన్న బొమ్మలు అవి చిన్న చిన్నవి పెట్టుకుని కాగితాలు గీతాలు పెట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు వాడి దగ్గర కనుక ఒక మనం ఒక బాల్ తీసుకొచ్చి పెట్టామనుకోండి వెంటనే వీటిని వదిలిపెట్టి బాల్ పట్టుకుంటాడు ఎందుకంటే వీటికన్నా బెటర్ గనక అది పైచూపు ఆ బాల్ ఆడుకుంటూ ఉంటాడు ఈ లోపల అందమైన అంత బొమ్మను తీసుకొచ్చి మీరు పెట్టండి రబ్బర్ బొమ్మని పరిగెత్తుకుంటూ పోయి దాన్ని పట్టుకుంటాడు అంటే దీనికన్నా అది బెటర్ కనుక కాబట్టి ఒక దశలో ఆశ ఎట్లా ఉంటుందంటే ఇలాగే ఉండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఒక దశలో అనిపిస్తుంది కదా ఏది పొందితే అత్యంత ఉత్కృష్టమో పిల్లవాడి దీన్ని తనంతట తాను వదిలేశాడు బొమ్మ కోసం బొమ్మ మీద దృష్టి పడ్డప్పుడు ఇది పోతుంది బాలు మీద దృష్టి పోయినప్పుడు ఇది పోయింది బొమ్మ మీద దృష్టి పోతే బాలు పోయింది అది కావాలి అనుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా అంటే తను ప్రయత్నమే అవసరం లేదు అప్రయత్నంగా ఇది జారిపోతూ ఉంటది కాబట్టి ఎప్పుడు కూడా పైచూపు కలిగినటువంటిది ఆశ గనక ఈ ఆశ ఒక దశలో పరమేశ్వరుడి మీదగా తిరుగుతుంది అలా తిరిగినటువంటి క్షణాన అంతవరకు ఉన్నవి నికృష్టమైనవి ఏవో అవన్నీ కూడా చేయి ఉంటాయి ప్రయత్నమే అవసరం లేదు మీరు ధృవుణ్ణి చూడండి మూర్ధన అంటే నాకు జ్ఞాపకం వస్తా ఈ మూర్ధన అనేది భాగవతంలో మీకు చెప్పినప్పుడు దీన్ని ఒకరోజు ఉపన్యాసమే పోయింది మీ జ్ఞాపకం ఉందో లేదో జ్ఞాపకం రావడం లేదు ఎస్ట్ రేబంబా ఎందుకనంటే మూర్ధన మొట్టమొదట ధ్రువుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు కోరికతోనే కాదా ఆశ లేదా ప్రహ్లాద్ది వదిలిపెట్టండి ధ్రువుడి విషయంలో ఆశే అర్ధార్థి అర్ధార్థి జిజ్ఞాసు కాదు అర్ధార్థి కనుక తండ్రి నా తొడ మీద నువ్వు కూర్చోవడానికి లేదు దిగిపో అంటే అయ్యా నువ్వు మళ్లీ నువ్వు రాజు కావాలి తండ్రి యొక్క ఒడిలో కూర్చోవాలి నువ్వు రాజు కావాలి తల్లి చెప్పి సునీతి పంపించినప్పుడు అరణ్యానికి వెళ్ళాడు కనుక ఎప్పుడైతే అరణ్యానికి వెళ్ళాడో అప్పుడు ఒక కోరిక ఉండనే ఉంది కాని చివరికి మూర్ధని తల వంచిపోయినాడు కాని మృత్యోర్మూర్ధని పదం అద్భుతమైనటువంటిది అది చివరికి మొదటేమో తల వంచిపోయాడు అడుగు వేసి చివరికి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా మృత్యోహో మూర్ధని పదం చివరికి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం అటు కాలు పెట్టి కారులో ఎక్కుతాం ఫెడల మీద కాలు పెట్టి సైకిల్ మీద ఎక్కుతాం అంతేనా ఇప్పుడు అట్లాగే ట్రైన్ ఎక్కాలనుకోండి ఆ స్టెప్ మీద కాలు పెట్టి లోపలికి పోతాం అట్లాగే ఇంట్లోకి పోవాలనుకోండి గడప మీద కాలు పెట్టి లోపలికి పోతాం పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు మూర్ధన ఎక్కడ పెట్టాడో తెలుసా మృత్యో మృత్యువు యొక్క మూర్ధిని పదం దత్వ ఏది ధ్రువ చరిత్రలో యముడు తల మీద కాలు పెట్టి వెళ్ళాడట దాట్స్ బ్యూటీ అంటే ఇంకా చావులేదని అర్థం అది ధ్రువం నిశ్చయమైనటువంటిది కాబట్టి మొట్టమొదటి కోరికతోనే వెళ్ళాడు అక్కడికి పరమేశ్వరుడు దర్శనమైన తర్వాత అన్ని కోరికలు పోయినాయి అందుకని ధ్రువుడికి దర్శనమిచ్చినప్పుడు పరమేశ్వరుడు అడుగుతాడు నాయన ధ్రువ ఆరు నెలలు ఎంత కఠోరమైనటువంటి తపస్సు చేశావు నాయన నీకేం కావాలో చెప్పు భగవాన్ నిన్ను చూసిన తర్వాత ఇంకేం కావాలనిపిస్తుంది చెప్పు నీ దర్శనం అయిపోయింది అన్నాడు చాలు ఇక నాకేం అవసరం లేదు నువ్వు ధర్మం చతుష్పాదాలతో నడిచేలాగా ఈ భూమండలాన్ని నువ్వు పరిపాలించాను ఆయన కొంతకాలం అంటే నో అన్నాడు నాకు అవసరం లేదు నాకు ఆ కోరికే లేదు నేను పరిపాలించేదేంది నేను అసలు ఎలక్షన్లో నిలబడిన కదా నేను పరిపాలిస్తాను నూటి పాజిట్ కడితే నేను నా పేరు సుధర చేత క్వశ్చన్ నేను ఎలక్షన్లోకి నేను ఎందుకు పోతాను అయ్యా నీకు అవసరం లేదు ధృవ నీకు కోరిక ఉందని కాదు నిన్ను రాజుగా చూడాలని నేను కోరికతో ఉన్నాను అన్నాడు విష్ణుమూర్తి అయ్యా నీకు కోరిక లేదు కనుక ప్రజల కోసం నువ్వు రాజుగా ఉంటే బాగుండేమో అని నేను అనుకుంటున్నా కాబట్టి నేను ఇస్తున్నా నువ్వు కోరితే ఇవ్వడం కాదు నా నేనుగా ఇస్తున్నా తీసుకో నేనిచ్చేది కాదంటావా అనుకూలశ సంకల్ప ప్రతికూల శర్జన పరమేశ్వరుడికి అనుకూలంగా జీవించాలి కనుక నీకు లేదు నేను ఇస్తున్నా నా తీసుకో అని అంటే శిరస వహించి రాజ్యాన్ని పరిపాలించాడు తర్వాత వచ్చి చాలా కాలం పరిపాలించాడు కదా రాజ్యాన్ని పరిపాలించాడే గాని రాజ్యంలో తానున్నాడే గానీ సింహాసనం మీద తానున్నాడే గానీ రాజ్యం తనలో లేదు భోగాలు తనలో లేవు పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ పరమేశ్వర ప్రసాదం అదే నేను చేస్తూ ఉన్నా ఎప్పుడు ఊడిపోతుందో ఊడిపోతుంది అనుకున్నాడు వచ్చింది ఒక దశలో బిడ్డలకు వదిలేశాడు అప్పుడేం చేస్తాడు చెప్పండి ఇప్పుడు పదవిని రుచి చూసిన వాడు వదవుతాడా రుచి చూస్తున్నవాడు మాత్రం వదువుతాడా మరి ధ్రువుడు అందులో అపోజిషన్ లేని రాజ్యం ధ్రువుడు పరిపాలించింది అపోజిషన్ లేని రాజ్యం ఎక్కడ అవమానం తెలియదు నిరంతరం సన్మానాలే అటువంటి రాజ్యాన్ని అనుభవించిన తరువాత ఉర్వారకమేవో అంధనాన్ మృత్యోరముఖీ అమృతాత లాగా దోసపండు తీగనోడి పది పడినట్టుగా అటు పోయింది దూరంగా అప్పుడు బయలుదేరి గంగా తీరానికి వచ్చాడు చూడండి ఎక్కడ రాజ్యం రాజ్యమే అవసరం లేదు పరమేశ్వరుడు పరిపాలించమన్నాడు పరిపాలించేశాను దాని మీద నాకేం ధ్యాస ఉన్నప్పుడు దాన్ని అతుక్కు లేను ఇప్పుడు దాన్ని వదిలిపెట్టడానికి నాకేం బాధ ఎందుకని అది ఉన్నప్పుడు కూడా అవిస్మృతివిందే అధితమాష నీ యొక్క పాద పద్మాల విస్మృతి లేనిటువంటి భక్తి కలిగినటువంటి వాణ్ణి స్మరణమే గానీ విస్మరణ జరిగినటువంటి వాడిని ఇప్పుడా ఇక టోటల్ గా నీ స్మరణమే సరేనా ఇంతవరకన్నా అది ఇది ఇది అది అని కొన్ని రాజ్యంలో బాధలు గీదలు అవి ఇవి కష్టాలు ఇష్టాలు ఉన్నాయి హే భగవాన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్తో షష్ఠి పూర్తితో అవి కూడా పోతాయి ఏం లేదు ఇక నీ స్మరణే లేదు వెళ్లి గంగా తీరంలో కూర్చున్నాడు సాధన చేసిన వేయినప్పుడు యమునా తీరం సాధన చేసింది యమునా తీరం మధువన ధ్రువుడు సాధన ఎప్పుడూ భక్తిలో జరగాలి యమున భక్తి స్వరూపం కాబట్టి యమునా తీరంలోకి వెళ్లి భక్తి చేశాడు గంగా జ్ఞానస్వరూపం జ్ఞాన గంగా ప్రవాహం కాబట్టి చివరి దశలో ఎవరైనా సరే జ్ఞానం దగ్గరికి రావాలి సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞాని పరిసమాప్యత అర్జున సమస్తమైన భక్తి కర్మలన్నీ భక్తి కార్యాలన్నీ కూడా జ్ఞానం వైపుకే రావాలి అందువల్ల ధ్రువుడు సమస్తాన్ని త్యజించి గంగా తీరానికి వస్తే ఏ పరిస్థితి ఉందో తెలుసా గంగా తీరంలో ఇప్పటికి కూడాను ఋషికేశం వెళ్లిన వాళ్ళు చూసే ఉంటారు హృషికేశం దగ్గరలో ఒకచోట గంగ ప్రవహించేటప్పుడు అంటే భాగీరథి వస్తూ ఉంటుంది పైనుంచి ఉత్తరకాశ నుంచి కానీ ఋషికేశంకి వచ్చేటప్పటికీ మధ్యలో ఒక ధ్రువాశ్రమం అని ఉంది ధ్రువాశ్రమం అంటే నరనారాయణ తపస్సు చేసిన ప్రదేశం నుంచి ఇంకా వచ్చిన తర్వాత భద్రికాశ్రమం ఎంత వచ్చేస్తాయి కిందకు వచ్చిన తర్వాత ధ్రువాశ్రమం ఒక టర్నింగ్ అవుట్ ఉంది వాళ్ళు చూసి ఉంటారు ఆ ప్రదేశాన్ని ప్రత్యేకంగా చూడాలని వెళుతూ ఉంటారు ఎందుకంటే చివరి దశలో ధ్రుడు తపస్సు చేసిన ప్రదేశం అది గంగట్ల ప్రవహిస్తూ ఉంటుంది భగీరథి అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడు చివరి దశ అప్పుడు కాదు ప్రారంభంలో భక్తి పిల్లవాడుగుండేటప్పుడు ఇది చివరి దశ ఆ గంగా తీరంలో తపస్సు చేస్తూ ఉంటే ఏ స్థాయికి వచ్చిందంటే ఎందుకంటే అవిస్మృతి తరణారవింది విస్మృతి కలగకుండా ఉండాలంటే ఒక దశ ఒక దశలో అనుకుంటాడు నేను ఈ ప్లేస్ మార్చేస్తాను ఇది నాకు సూటబుల్ కాదు ఏది గంగా తీరం అని నిర్ణయం చేసుకొని ఏమి లేదు కదా మనమైతే ట్రక్ రావాలా అన్నీ చేసుకోవాలా పోవాలా ఇవన్నీ ఉంటాయి ఆయనకి ఏముండదు కోపన ధ్రువుడు లేచి పోవడానికి సంసిద్ధమయ్యాడు ధ్రువుణ్ణి వదులుకోవడానికి గంగాదేవి బాధపడుతుందట ఆమె ప్రత్యక్షమయ్యి నాయనా ధ్రువ నా తీరానికి వచ్చావు చివరి నీ ప్రారంభ యమునలో జరిగింది ఆడ ఏమి యాతన నాకు తెలీదు చివరి నా దగ్గరకు వచ్చావు ఇక్కడ హాయిగా ఉన్నావు ఆనందంగా ఉన్నావు అవిస్మృతి శరణారవింది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు అది జరిగిపోతా ఉంది ఇప్పుడు ఎందుకు ఇక్కడ నుంచి లేచిపోతున్నావు ఎక్కడికి పోతావని ఇంకెక్కడికన్నా పోదావనుకుంటున్నానమ్మా దేనికి తపస్సు చేయడానికి మరి ఇక్కడ చేసుకోవచ్చు కదా ఏమైంది ఇక్కడేదో ప్రతిబంధకం ఉంది ఎవరినైనా ప్రతిబంధకం చెప్పు నేను లేకుండా చేస్తాను నువ్వే ద్రోడు నువ్వేమ్మా నేనాయనా బిడ్డలకి తల్లి ఎప్పుడైనా ప్రతిబంధకం వద్దే నేను జ్ఞానస్వరూపం నువ్వు జ్ఞానం కోసం ఉండేవాడివి నేను ప్రతిబంధకం ఏంటి అమ్మ నేను నా శ్రీహరి ఏకమై లోపల మిళితమై దివ్యానందాన్ని తన్మయాహ అనుభవిస్తున్న సమయంలో నీ గలగల గల గల గల గల గలగా నువ్వు ప్రవహిస్తూ ఉంటే నాకు డిస్టర్బెన్స్ ఉందా ఎందుకంటే గంగకుండేటువంటి వడి ఆ వరవడి పరవడి ఇంకో చోట చూడలేము మనం యమున ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది గంగ ఎక్కడైనా చూడండి మీరు ఎందుకంటే పైనుంచి వస్తూ ఉంటుంది కానీ హిమాలయాల నుంచి ఎక్కడ చూచినా గంగ పెద్ద హోరెత్తు ప్రవహిస్తూ ఉంటుంది అన్నాడండి ఈ ఈ అంటే ఆ మాత్రం గంగా జలం జల ప్రవాహంలో ఏర్పడేటువంటి శబ్దం ఏదైతే ఉన్నాయో ఆ తరంగ నాదాన్ని కూడా భరించేటువంటి స్థాయి లేకుండా అవిస్మృతి అది పశ్చరణ అరవిందే అప్పుడు అన్నదట నాయనా నా స్వభావం ఇది నీకొక్క మాట చెప్తా ఉన్నా నేను పరుగులు ఎత్తడమే నాకు అలవాటు అందువల్ల పోతున్న సహజ లక్షణం నాది నేను కొని తెచ్చుకొని నీ మాట్లాడే పరిస్థితి కాదు నీ ప్రవహించడం కాదు అర్థమవుతుంది నువ్వేమనుకుంటా హృదయసాగర్ అనుకుంటావా నేను గంగా నేను ఇట్లాగే పరుగులు తీస్తాను నాయన ఎక్కడైనా చూసుకో ప్రారంభం నుంచి చివరి వరకు అదేనమ్మా నేను చెప్పేది కూడా అట్లాగే ఉండవు నాకు డిస్టర్బెన్స్ ఉంది నువ్వు ఎట్ైనా పరుగులు ఎత్తుకో నీ బాధ నేను పోతున్నా అప్పుడు అన్నది నాయన ధృవ కొన్ని కొన్ని మంగళకరమైన రూపాలు ఈ ప్రపంచంలో ఉంటాయి అవి ఉన్నప్పుడే వాటిని చూడాలి పున్నమి నాడు చంద్రుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటే చూడాలి సూర్యోదయంలో బాలభాను చూడాలి అవన్నీ పోయిన తర్వాత మళ్లీ చూడాలంటే వీలు పడదు ఆయా కాలాల్లోనే ఉంటాయి కొన్ని కొన్ని వర్షం పడి అలాగినప్పుడు ఇంద్రధనస్సు వస్తుంది ఆకాశంలో అప్పుడే చూడాలి అంతేకాని మనం ఇప్పుడు కావాలంటప్పుడు ఇంద్రధనస్సు కనిపించదు గ్రహణ సమయంలో పూర్వక రోజులైతే మనకు తెలియకపోతే మీరు టీవీలో చూసి ఉంటారు అదిగో దివ్యమైనటువంటి మణిలాగా ప్రకాశిస్తూ ఉంది వజ్రంలాగా ఉంది ఇప్పుడు అని అంటూ అదంతా కూడా గ్రహణ సమయంలోనే మనం చూడగలం సూర్యుడిని లేక చంద్రుణ్ణి అర్థమవుతుంది అట్లాగే ఈ ప్రపంచంలో ఎన్నో మంగళకర రూపాలు పరమేశ్వరుని యొక్క విభూతులే ఆ రూపాలుగా ఉంటాయి వాటిలో నువ్వు ఒకడవి నాయన ఈ రూపం మళ్లీ కనిపించదే కా ఎంతకాలం ఉందో ప్రారంభవశాత్తు ఇంకా ఉండదు అది ఆ ఉపాధి అది ఉన్నంత వరకు నాకు ఏ కోరిక లేని దాన్నే ఒక్క చోట నిలబడకుండా పరుగులెత్తేదాన్నే అయినా నీ కోసం అలా నిలబడి చూడాలి అనిపిస్తుంది కనుక ఏ ధృవ నీకొక్క మాట చెబుతా సౌండ్ లేకుండా నేను పోతా ఇక్కడ మాత్రం ఓకే నీ దగ్గర మాత్రమే నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీ మెడిటేషన్కి నీ ధ్యానానికి నీ అనుసంధానానికి నీ నిదిధ్యాసకి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ కొద్దే అర్థమవుతుంది మళ్ళీ అటుంపు పరుగులు ఎత్తతా అక్కడి నుంచి పరుగులు వస్తా నేను నా కథ అంతే అక్కడి నుంచి వస్తా ఏ స్పాట్కి వచ్చిన తర్వాత నీకు డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుందో ప్రతిబంధకం అక్కడి నుంచి మెల్లగా వస్తా మళ్ళీ ఏ స్పాట్కి వెళ్ళిన తరువాత నేను పరుగులెత్తిన నీకు ప్రతిబంధకం ఉండదు అక్కడి నుంచి పరుగులెత్తతా ఈ మధ్యలో మాత్రం నేను ప్రశాంతంగా ప్రవహిస్తాను అని గంగమ్మ చెబితే ధ్రువుడు అక్కడ కూర్చుంటాడట కానీ విచిత్రం ఇప్పటికి కూడా దాన్ని ధ్రువాశ్రమము అంటారు ధ్రువుడు ఉన్నటువంటి ఆశ్రమం గంగానది యొక్క బ్యూటీ ఏంటంటే అక్కడ ఇప్పటికి కూడా ప్రశాంతంగా పోతా ఉంటుంది ఇప్పటికి కూడా ప్రశాంతంగా పోతా ఉంటుంది ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయో తెలుసా పరమేశ్వరుని విషయంలో ఏ విధమైనటువంటి ప్రతిబంధకం అనేది లేకుండా ఉండాలి అవిస్మృతి తశ్చరణ అరవిందేహి కాబట్టి మృత్యోర్మూర్ధిని పదం తత్వా ఆరురోహ అద్భుతం గృహం ఆరురోహ అద్భుతం గృహం అద్భుతం గృహం ఆ అద్భుతమైనటువంటి ఆ వైకుంఠానికి పరమేశ్వరుని యొక్క ధామం అద్భుతం గృహం ఆరు గృహం ఆ పరమేశ్వరుని ఆ వైకుంఠ ధామానికి వెళ్లబోయే ముందు అంటే పరమేశ్వరులో ఐక్యమయ్యేటి ముందు ఉపాధిని వదిలిపెట్టబోయే ముందు ఇక్కడి నుంచి వెళుతున్నాడు గనక ఈ ఉపాధిలో నుంచి సర్వం తానైనటువంటి పరమేశ్వర చైతన్యంలో విలీనమైపోతున్నాడు గనక మృత్యోర్మూర్ధిని పదం దత్వా ఆరు లోహ అద్భుతం గృహం కాబట్టి దాన్ని ఎక్కబోయే ముందు ఆ పరమ పదాన్ని చేరబోయే ముందు ఎక్కడ కాలు పెట్టి ఎక్కాడంటే మృత్యోహమూర్ధిని పదం దత్వా కాబట్టి ఆయన పదం ఆయన అడుగుని ఆ మృత్యుదేవత తల మీద పెట్టి వెళ్ళాడటే ఇది పరమేశ్వరుని యొక్క భక్తి పరమేశ్వరుని కోసం మనం చేసేటువంటి భక్తి ఈ విధమైనటువంటి విజయాన్ని మనకు అందిస్తూ పోతూ ఉంది కనుక అవిస్మృతి త్వశ్చరణారవింది భవే భవే మే భవత్ ప్రసాదాత్ భవే భవేమే అస్థు ఇది భక్తి ప్రబంధాలు చెప్పేవాళ్ళు చెప్తే చాలా విచిత్రంగా చెప్తారు దీన్ని అర్థమవుతుంది కాబట్టి మనం శాస్త్ర హృదయాన్ని అర్థం చేసుకుంటూ ఎవరు రాసినా భక్తులు ఏదో ఒక కల్ట్కి మనల్ని మనం సమర్పించుకొని అర్థం చేసుకోవడం కాకుండా ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి భవే భవే జన్మ జన్మలకి అనడంలో ఇంకొక జన్మ కూడా కావాలని కోరుకుంటున్నాడా కులశకరాలు వర్లే కోరుకున్నాడనుకోండి ఇంకా శాస్త్రం బాగా తెలియలేదని అర్థం ఇంకెందుకు జన్మ పరమేశ్వరుడి మీద అవిస్మృతి విస్మృతి లేకుండా ఉండే భక్తి కావాలని కోరుకుంటూ ఇది ఎప్పుడు జన్మ జన్మలకి ఉండాలి దీనికి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా మీకు భక్తి మార్గంలో ఉండేవాళ్ళు వాళ్ళ దాన్ని డేంజర్ విని విని విని పాడేమేమో నాయనా ఇది వినండి వినండిఫరెంట్ మోడలేషన్ నాయనా జీవితం అగాధం నాయన సంసారం సాగరం నాయన మనం ఎంతటి వాళ్ళం నాయన మన ప్రయత్నాలతో పరమేశ్వరుని పట్టుకోగలమా నాయన అక్కడికే మనం సగం నీరు గారిపోతాం ఆ తరువాత ఒకవేళ నాయనా ఈ జన్మ వృధా అయితే నాయనా రాబోయే జన్మలో అయినా అప్పుడు మేము కూడా ఫోన్లో ఇంకో జన్మ వస్తే బాబు అనుకునేవాళ్ళం అప్పుడు ఇప్పుడు బాధ వేస్తుంది రాంగ్ డైరెక్షన్ అదని ఎందుకంటే ఇంకొక జన్మేంటి మళ్ళీ అంటే ఇప్పుడే ఈ జన్మ ఉన్న మళ్ళీ ఇంకో జన్మ రావాలంటే ఎక్కడి నుంచి నువ్వు పై నుంచి అవ నువ్వు ఊడిపడతావా తల్లిగర్భుడు నుంచి రావాలి కదా జన్మంటేం సార్ జాయతే మాతృగర్భం నుంచి రావాలా లేదా మాతృగర్భం నుంచి రావాలంటే మళ్ళీ తొమ్మిది నెలలు నవమాసాలు ఉండాలా లేదా గర్భంలో మంచి ఎయిర్ కండిషన్ రూమ్ కదా ఎంత హాయిగా ఉంటుందో తెలుసు కదా గర్భపరిషత్తు నేను చెప్పని ఉన్నారు మీరు ఎట్లా ఉంటుందో తల్లి గర్భం కదా అంటే ఆ రూమ్లో ఉండడానికి ప్రయత్నమా అక్కడంత దుఃఖపడ్డానికి ప్రయత్నమా మళ్ళీ ప్రసూతి బాధలంతా అనుభవిస్తూ మళ్ళీ పుట్టడం ఆ జన్మదుం జరాదుం జాయాదు మళ్ళీ ఇవన్నీ కావాలి అనికో ఏది పరమేశ్వరుని పట్టుకున్న తర్వాత ఇది కొద్దిగా భక్తిలో జ్ఞానం లోపించినప్పుడు ఇటువంటి ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి అందువల్ల జ్ఞానపూరితంగా ఉండాలి భక్తి జ్ఞానమేవ సాధనం ఇది ఏకే అరథమహర్షి జ్ఞానం సాధనంగా ఉండాలి ఇంకొక జన్మ అంటే బాగా అర్థం చేసుకోండి జన్మ అనేటువంటిది ఎప్పుడొస్తుంది మృత్యు వస్తే మృత్యు అంటే ఏంటి గతించింది మృత్యు జన్మించేది సరే గతించిందే మృత్యు అంతేనా ఇది కాదు ఈ క్షణం గతిస్తే తర్వాత క్షణం పుడుతుంది అర్థమవుతుంది ఈ గంట గతిస్తే తర్వాత గంట పుడుతుంది ఈ రోజు గతిస్తే రేపు పుడుతుంది అది ఇంకేమి లేదు కాబట్టి ప్రతి క్షణం గడిచిపోయేటువంటి ప్రతి క్షణం మృత్యువే వచ్చేటువంటి ప్రతి క్షణం జన్మే భవే భవే మేస్తూ జన్మ జన్మలకి అంటే క్షణ క్షణానికి క్షణ క్షణానికి అవిస్మృతి అది క్షణ క్షణానికి ఈ క్షణం పోయింది మృత్యు మరణం అది ఇంక మళ్లీ రాదది ఎందుకు మృత్యు అంటున్నామంటే చచ్చింది మళ్లీ రాదు ప్లీజ్ అర్థమవుతుందే ఈ క్షణం చచ్చింది కాదు ఇంకా ఆ క్షణం రాదు మరొక క్షణం రావచ్చు పోయిన క్షణం మాత్రం వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి అది మరణం మరణించింది మళ్ళీ తిరిగి రాదు ఇది తమాషా కాబట్టి జనన మరణాలు అంటే ఇవన్నీ ఇప్పుడు సెకండ్ ముళ్ళు కదిలితేనే కదా నిమిషాల ముళ్ళకు కదిలేదు సెకండ్ ముళ్ళు ఉంది టెక్ టెక్ టెక్ టెక్ టిక్ టిక్ అని రావాలి అరవై సార్లు ఆడికి వచ్చింది అనుకో అప్పుడు నిమిషాల ముళ్ళకు అది వస్తుంది కాబట్టి మృత్యు అనేది ఒక క్షణంలో రాదు ఇన్ని క్షణాలు దొల్లిపోతే ఇన్ని నిమిషాలు దొల్లిపోతే గంటలు రోజులు సంవత్సరాలు దొల్లిపోతే అది వస్తుంది ఇవి కదిరితేనే అది వచ్చేది కాబట్టి ఇవి కూడా మృత్యువే ఇది కూడా మరణమే ఎందుకని ఇది మళ్ళీ తిరిగి వచ్చేందుకు అవకాశం లేదు గనక కాబట్టి అన్ని జన్మల్లో అన్ని క్షణాలు ప్రత్యే క్షణం క్షణ క్షణం అనుక్షణం అనుక్షణం కాబట్టి నీ అనుస్మరణే అనుక్షణం నీ అనుస్మరణ అది భగత్ప్రసాదాత్ ఇటువంటిది నాకు కలగాలి కాబట్టి ప్రణిపత్య యాచే ప్రణిపత్య యాచే కాబట్టి అహంకారాన్ని తొలగించుకుంటేనే ప్లీజ్ అహంకారం పోయింది అంటే మాయలన్నీ పోతాయి ఇంకా మాయలేదు పట్టుకోవడానికి అహంకారం ఉంటేనేది పట్టుకుంటది అహంకారం చాల గట్టిగా ఉంటది దాన్ని బద్దలు చేయాలి అందుకని ఆలయం ముందు ప్రణిపాతం ఈశ్వర ప్రణిధానాద్వా బలిపీఠం దగ్గర నిన్న నినాదని బిగిసిన మనసు నారికేళమీ పగిలిపోని నేను నాది ఈ శరీరం నేను దేహం అహం దేహహ దేహోహం నేను ఈ దేహం దీనికి సంబంధించిన వాళ్ళంతా నావాళ్లు ఈ ఆస్తి నావి అని ఏదైతే బిగుసుకొని పోయిందో అహంకారంతో అహం అహం అహం అని ఇప్పుడు గర్భాలయంలోకి వెళితే దీనికి ఇప్పుడు జరగబోయేటువంటి ఆరాధనా పూజ పూజ ఫలము nikevandani a puja phalamo nikevandani pooje phalamuga na kumigala ni puja phalamo nikevandani నిడినా సలీలమున్న సలీలమున్న నయనాలలో చదరక నీ రూపు పోని పూజా పలము నీకే ఉందని పూజే ఫల ముగ నాకు గలని పూజా ఫలము కే sings hord at own boy pharoah البoythe seems a له 喂 kan twenty hun pals dal par par ీటి ధారలే ధారి పూజా ఫలముఖేంద పూజే ఫలముగా నాకు మిగలని పూజా ఫలము నికేందని ఆ లిపటం దగ్గర ప్రణిపత్య ఆచే ప్రణిధానం జరిగిన తర్వాత ఆ గట్టిది ఏదో కొబ్బరికాయని తీసుకెళ్లి కొడుతూ ఉన్నాం ఇది నేను నాది అని గడ్డు కట్టుకుపోయింది అది ఎప్పుడైతే పగిలిందో నీటి ధారలు ఎట్లాగైతే కారిపోతున్నాయో మాయలన్నీ నా నుంచి కారిపోతే అప్పుడు దదీప్యమానంగా మహిమ వెలుగుతుంది అదే నీరాజనం హిరణ్య పాత్ర ఇక్కడ కాబట్టి కర్పూరం వెలిగిన తర్వాత ఏదీ మిగలదు గనక భగవాన్ నీ ఆరాధనలో నేను నాది అనేది ఏది లేకుండా నీలో ఐక్యమైపోతున్నాగా ప్రసాదాత్ అవిస్మృతి వందే తవరణ ద్వంద్వం అద్వంద్వహేతో కుంభే పాకం గురుమీ నరకం నా పే రమ్యా రామా మృదు తనులత నందనే రు భావృదయవే భావేయ ఏ ఇక్కడి మాట్లా నేను అవిస్మృతిహేత్వ శరణారవింది అన్నాడు కదా దాని కంటిన్యూషన్ కాబట్టి నీ యొక్క పాద పద్మాల్ని అర్చించడం అనేటువంటి విషయంలో విస్మృతి లేకుండా ఉండాలి విస్మరణ లేకుండా ఉండాలి అయితే ఎందుకు ఈ విధంగా విస్మరణ లేకుండా విస్మృతి లేకుండా నీ పాద నేను ధ్యానిస్తున్నానంటే మళ్ళీ పరమేశ్వరుడు చెప్పడం అంటే పరమేశ్వరుడి చెప్పడం అంటే ఆయన తెలియదా ఈయన మనసులో ఉండేది మనల్ని ఈ భావనతో మీరు చెయ్యాలి అని చెప్పడం నా అహం వందే అహం వందే తవ చరణయోహో తవ చరణోహో అహం వందే అయ్యా నీ పాద పద్మాలకు నేను నమస్కరిస్తున్నా ద్వంద్వం చరణయోహో ద్వంద్వం ఆ పాద పద్మ యుగలి సరేనా ఆరు రెండు పాదాలు ద్వంద్వం రెండు కాబట్టి నీ చరణకమలాలని రెండింటినీ నేను నమస్కరిస్తున్నా ఎందుకో తెలుసా హేతోహో కారణమేంటి అద్వంద్వ హేతోహో నా అతి తమష ద్వంద్వాలకు అతీతుణ్ణి కావాలి అనేటువంటి ఉద్దేశంతో నీ పాద ద్వంద్వాన్ని నేను పూజించడం లేదు అదే నిర్ద్వంద్వ హేతోహో కాబట్టి ద్వంద్వల్ని అధిగమించాలి ద్వంద్వాలంటే మీ తెలుసు శీతోష్ణాలు సుఖదు మానవమానాలు జయాపజయాలు ద్వంద్వాల్ని అధిగమిస్తేనే మన జీవితంలో అందం కదా దానికోసం కాదు నేను కుంభీపాకం గురుమే హరి నరకంపనీతు కుంభీపాకం అపనేతం గురు గురుం భయంకరమైంది దారుణమైనటువంటిది గొప్పది అది ఏది కుంభీపాకం దుఃఖం నరకంలో ఉండేటువంటి దుఃఖం అది నరకం నాపనేతుం దానిని అపనేతం పోగొట్టమని ఒకవేళ కనుక నేను ఇక్కడ చెడు చేసి నరకానికి పోతే ఆ నరకంలో కుంభీపాకం దుఃఖం ఏదైతే వర్ణించబడి ఉందో దుఃఖం దాది నాకు లేకుండా చేయమని దాని నివృత్తి చేయమని నరకాన్ని నేను మాత్రం నీ పాద పద్మాల్ని ఆశ్రయించడం లేదు తరువాత రమ్యా మనోహరమైనటువంటి రామా మృదు తనులత మృదుతనులత అంటే మనోహరమైనటువంటి తీగల వంటి చాలా సుకుమారమైనటువంటి దేహాలు కలిగినటువంటి రామా అంటే సుందరీమణుల యొక్క తనులత అంటే మనోహరమైనటువంటి దేహాలు కలిగినటువంటి వాళ్లతో నందనే ఆ నందన వనములో రమ్తుం అపి అటువంటి సుందరీమణుల యొక్క పొందును కావాలని మాత్రం నేను యొక్క పాద పద్మాల్ని ప్రార్థించడం కాబట్టి ద్వంద్వాలని అధిగమించాలి అని నీ పాదద్వంద్వాన్ని నేను ఆశ్రయించలేదు నంబర్ వన్ నరకంలో ఉండేటువంటి కుంభీపాకాన్నించి నన్ను ఆ దుఃఖాన్నించి నివృత్తి చేయమని నేను నిన్ను నీ పాత పద్మాన్ని ఆశ్రయించడం లేదు నంబర్ టూ కాబట్టి సుందరమైనటువంటి యువతల యొక్క పొందును కావాలని ఆశించి నేను ఇది నీ పాత పద్మాన్ని లేదు భావే భావే హృదయ భవనే భావ భవంతం కాబట్టి నేను భావే భావే ప్రతి భావంలో కూడా భావే భావే అంటే ప్రతి ఆలోచనలో కూడా నేను చేసేటువంటి ప్రతి భావం నా మనసు నుండి కలిగేటువంటి ప్రతి ఆలోచన వీటిలో హృదయ భవనే భవనం అంటే నా హృదయ మందిరం నా హృదయ గుడి నా గుండెబ్బిలో భవంతం నిన్ను భావేయం నేను భావిస్తూ ఉన్నాను వాటి కోసం మాత్రం కాదు నిన్ను నా హృదయంలో చింతిస్తున్నా కానీ వీటి కోసం మాత్రం కాదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా భగవంతుణ్ణి ఆశ్రయించి ప్రార్థిస్తూ ఉంటారు కదా అందరూ వీటి కోసం ప్రార్థించకండి అని చెప్పడం ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు వీటిలో మూడు మీకు బాగా అర్థమవుతుందేమో ఒకటి మనం బ్రతికున్నంత వరకు ఈ ప్రపంచంలో ఉంటాం అవునా బ్రతికున్నంత వరకు ఈ ప్రపంచంలో ఉంటాం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ద్వంద్వాలు తప్పవు ఏమిటి సుఖ దుఃఖాలు జయాపజయాలు మానవ ఇవన్నీ కూడా తప్పవు మనకి శీతోష్ణాలు తప్పవు ఇవి ప్రారంధం యొక్క ఫలములు కావచ్చు లేక ఇప్పుడు చేసేటువంటి పురుషార్థం వల్ల కూడా ఏర్పడేటివి కావచ్చు ఏ విధంగా అయినప్పటికీ కూడాను మన కర్మ ఫలాల్ని ఇక్కడ ద్వంద్వల్ని మనం అనుభవిస్తూనే ఉంటాం ఒక మంచి చేశాము సుఖాన్ని అనుభవిస్తాము ఒక చెడు చేశాము ఒక దుఃఖాన్ని అనుభవిస్తాం అర్థమవుతుంది పరిస్థితులు ఉన్నాయి వాటిని బట్టి శీతోష్టాలు ఏర్పడుతూ ఉంటాయి వాటి వల్ల మనకు సుఖ కలుగుతూ ఉంటాయి శీతం ఉండడం వల్ల మనకు దుఃఖం కాదు రగ్గు లేకపోవడం వల్ల దుఃఖం అర్థమవుతుంది ఇప్పుడు ఆకలి దుఃఖం కాదు అన్నం లేకపోవడం దుఃఖం ఒకవేళ అన్నమే ఉండదు అనుకోండి ఆకలి మనల్ని ఏమి చేయదు ఒకవేళ చక్కగా రగ్గు కప్పుకొని పడుకున్నాం అనుకోండి బాగా హీటర్ ఉంది లోపల బాగా హీట్ అయిపోయింది రూమ్ అంతా కూడాను ఏం బాధ అనిపించదు అర్థం ప్రయాణం చేయడం కష్టం కాదు నడిచిపోవడమే కష్టం కొన్ని వందల మైళ్ళు అదే కారు ఉన్నదనుకోండి బాధ అనిపించదు ప్లేన్ ఉన్నదనుకోండి ఫ్లైట్ ఉంది ఇంకా తేలిగ్గా ఉంటుంది కనుక ప్రారంభం ఒక విధంగా బాధ పెడతా ఉంటుంది పురుషార్థం ఇంకోటి విధంగా బాధ ఇవన్నీ ద్వంద్వాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి బ్రతికున్నంత వరకు అండర్స్టాండ్ బ్రతికున్నంత వరకు ఇవి ఉన్నాయి కాబట్టి నా బ్రతుకులో ఏ బాధలైతే ఉన్నాయో వీటిని పోగొట్టమని నీ పాద పద్మాన్ని నేను ఆశ్రయించడం లేదు వెరీ క్లియర్ నెక్స్ట్ చచ్చిపోయిన తరువాత ఎక్కడికి పోతాను ఈస్టా వెస్టా పుణ్యం చేసి ఉంటే ఈస్ట్కి పోతాను పాపం చేసి ఉంటే వెస్ట్కు పోతాను నార్థా సౌతా పుణ్యం చేస్తే నార్త్ పాపం చేస్తే సౌత్ అనుకో అందుకని యముడు దర్శనం దర్శనాడు యముడు ఉన్నాడు అందుకని అన్నాను దేర్ ఫార్ సి కనుక రేపు నేను పుణ్యం చేశాను పాపం చేశాను ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు రేపు కనుక నేను నరకానికే పోతే ఆ నరకంలో ఈ కుంభిపాకాది దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది కనుక దానిని పోగొట్టవయ్యా అది నిన్ను ప్రార్థించడం లేదు ఒకవేళ స్వర్గానికి కనుకపోతే నేను పుణ్యం చేసుకొని ఆ స్వర్గంలో నందనవలం సురాపానం స్త్రీలు ఇవన్నీ చెప్పాడు గనక అప్సరసలు వాటి మధ్య రణించాలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన అసలేదు కాబట్టి బ్రతికున్నప్పుడు ఏవైనా రాని కమ్ వాట్ మే వాటి కోసం నిన్ను నేను ప్రార్థించడం లేదు సచ్చిన తర్వాత నరకం రాని నేను ప్రార్థించడం లేదు సచ్చిన తర్వాత స్వర్గం రాని నేను ప్రార్థించడం లేదు ఎందుకంటే రమాహ ఈ రమా రమ్య రమ వీళ్ళంతా స్వర్గంలో ఉంటారు కాబట్టి స్వర్గం కోసం నేను ప్రార్థించడం లేదు నరకం కోసం నేను ప్రార్థించడం లేదు బ్రతుకులో ఉండే బాధల కోసం నేను ప్రార్థించడం లేదు ఇవన్నీ ఎగిరిపోతా ఉన్నాయి అని అర్థం ఎందుకో తెలుసా అది తర్వాత చెప్తాడు ఇవన్నీ కూడా మనసుకు సంబంధించి ఉంటాయి సుఖ దుఃఖాలు మనసుకు సంబంధించినవి ఇవి మనస్సును ఆశ్రయించుకొని ఉంటాయి మనసున్నంత వరకు ఈ బాధలు తప్పవు మనస్సులోని అనుభవాలన్నీ హే పరమేశ్వర బాధలు సుఖాలు ఇవన్నీ కూడా ఏవైతే రిలేటివ్ నేను అనుభవిస్తూ ఉన్నానో ఇవన్నీ మనసునే ఆశ్రయించుకునే ఉన్నాయి మనసులోనే అనుభవాలు కలుగుతున్నాయి ఈ మనసే ఇవన్నీ సుఖము దుఃఖము అని ఈ మనసు లయించిపోతే అవి ఎక్కడున్నాయి జస్ట్ లిస్సు ఈ మనసు లయించిపోయింది అనుకోండి అవి ఎక్కడుంటాయి ఇప్పుడు ఎట్లా ఆ కూర చేసేది ఇదే నా కూర ఇంతేనా నా బ్రతక అంటున్నావు అనుకోండి ఇద్దరు వచ్చేసినా ఇప్పుడు కూర ఏదని చారు అసలేదు ఇప్పుడు అర్థం అవుతుంది ఈ బాధలన్నీ మనసున్నంత వరకే మనసుని ఆవరించుకొని ఉన్నాయి ఒకవేళ దేహం శ్మశానంలో కాలిపోయినా కుంభీపాకాది దుఃఖాల్ని కానీ స్వర్గంలో ఉండేటువంటి సుఖాన్ని గానీ అనుభవించడానికి సూక్ష్మ శరీరం మనసుంది ఆ మనసు గనక భావే భావే ప్రతి భావంలో ప్రతి ఆలోచనలో ప్రతి పదంలో నీలో గనక లయించిపోయి ఉంటే కృష్ణ నా మనసు నీలో లయించిపోయినప్పుడు ఏవి నాకేమయ్యా వాటిని గుర్తించే మనసు నీ దగ్గర జరిపోయింది కదా ఇక్కడ లేదు కదా దట్ ఇస్ దే అంతగా పరమేశ్వరుని యొక్క పాదారవిందమలయ్యందు లగ్నం అయ్యేటువంటి భక్తిని నాకు ప్రసాదించు ఆ తర్వాత ఏదైనా జరగని తిమ్మిరాలు ముసిరినా వెలుగురిసిన తిమ్మిరాలు ముసిరినా చికట్లు తిమ్మిరాలు ముసిరినా వెలుగులు విరిసిన కృష్ణ తిమిరాలు ముసిరినా వెలుగొలు విరిసినా సుడిగాలి విచినా సుమవాన కురిసినా ఈ సుడిగాలి కుంభిపాకం సుమవాన దేవతలు సురులు కురిపించేది సిమిరాలు ముసిరినా వెలుగొలు విరిసిన సుడిగాలి విచినా సుమవాన కురిసినా ఉంటాను పాడుతూ ప్రాణమున్నంత వరకు అటు పాయింట్ ఇవన్నీ జరగని ఇవన్నీ ఉంటాయి చీకట్లు ఉండని వెలుగులో ఉండని సరేనా భయంకరమైన సుడిగాలులు జీవితంలో భయంకరమైనవి తట్టుకోలేనిటువంటివి తిప్పేని మనసుని సుమవాన కులిసిన కాబట్టి పుష్ప వర్షంలో నేను తడిచిపోనిగాక వీటికన్నిటికీ సంబంధం లేదు అది చీకటి ఇది వెలుగని ఇది సుడిగాలి అనేది సుమవానని నాకు లేదు పాడు ఉంటాను పాడుతూ ప్రాణమున్నంత దాకా ఇవన్నీ నా పడుతుండినా నేను మాత్రం నీ అడుగుల కడబెట్టి ఉంటా సరేనా ఇక నేను ఎక్కడున్నాను వాటిని రికెగ్ చేయడానికి ఉంటాను పడుతూ ప్రాణమున్నంత దాకా నీ అడుగుల కడ పడి చిన్ని కృష్ణ కృష్ణ కాబట్టి ఏవి ఉండినా ఉండని అవి ఎందుకున్నాయో ఉంటాయి వాటిని గుర్తించేటువంటి మనసున్నప్పుడే బాధ ఇది సుఖం అది దుఃఖం ఈ రెండు లేదు ఎందుకని మళ్ళీ గీతకు రావాలి ఆగమా పాయనహ అనిత్యాహ అనిత్యాహ అనిత్యమైనటువంటివి ఇవి వస్తూ పోతూ ఉంటాయి ఇవి కాదు నాకు కావాల్సింది నాకు శాశ్వతమైనటువంటి మోక్షం నీ పాద పద్మాల దగ్గర ఉంది గనక అవిస్మృతి కాబట్టి నిన్నే భావించేటువంటి శక్తిని నాకు ప్రసాదించు భగవాన్ అంతేగాని నేను వీటి కోసం కోరుకోవడం లేదు నే కామోపోగే యద్ద్ భవ్యంతు భగవన్ పూర్వకర్మను ఏ త్రా మమ బహుమత జన్మ జన్మాంతీ తత్పాదాభోరుహ యత నిశ్చలాభక్తిరస్తు ఆస్థర్మే ధర్మే ఇస్ ఇది ధర్మే ధర్మం విషయంలో ఆస్థ కోరిక మమ్మ నాకు నా లేదు ధర్మ విషయంలో చూడండి భక్తి ఎక్కడికి పోతా ఉందో అన్నిటిని అధిగమిస్తుంది ఇంకేళ వసునిచయే నా వసు నాస్తా ధర్మ ధర్మే ఆస్థ నాస్తా ధర్మే అయిపోయింది నా వసు నిచయే వసునిచయే కాబట్టి ధనం ఏదైతే ఉందో ధనార్జన వసునిచయ్ దాన్ని దాచుకోవడం ధనార్జన విషయంలో కూడాను ఆస్తా కోరిక నా లేదు నాకు కాబట్టి ధనం ప్రోగు చేసుకోవాలని కూడా లేదు ధర్మ విషయంలో లేదు ధర్మ విషయంలో లేదు కామోపభోగే నేవా నైవా కామోపభోగే కాబట్టి కామ విషయంలో కూడాను ఇవి అనుభవించాలి ఈ సుఖాలను అనుభవించాలి అనేటువంటి ఆస్థ నాస్థ ఎందుకని అక్కడ చూడండి తమాష అందువల్ల మోక్ష ధర్మ అర్థ కామ సుఖపడాలి అనుకోవడం కామం ప్రోగు చేసుకోవాలి అనుకోవడం అర్థం రక్షణ కోసం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ధర్మం చూడండి అంటే ఇహా పర రెండిటి మీద లేదు వైరాగ్యం ఇహ పరా భోగేషు ఇచ్చ రాహిత్యం వైరాగ్యం ఎందువల్ల ఇక్కడ సుఖపడాలి నో కామోప భోగే నైవా ఇక్కడ నేను సుఖపడాలి అనేది నాకు లేదు ఒకటి నెక్స్ట్ ఇలా సుఖపడాలి అనుకున్నప్పుడు ధనం కావాలి ధనాన్ని ప్రోగు తీసుకోవాలి లేకుండా ఎట్లా సుఖపడతాం ఈ ప్రపంచంలో ప్రపంచంలో ఉండే సుఖాలు నేను చెప్పేది అసలు సుఖం ప్రపంచంలో ఏవైతే సుఖాలు అనుకుంటూ ఉన్నామో ఆ సుఖాన్ని అనుభవించడానికి సుఖానుభవానికి ధనం కావాలా వసూలు చేయే కాబట్టి దాన్ని దాచుకోవాలి బ్యాంక్ విషయం నో దాని విషయంలో కూడా నా స్థా నా కోరిక లేదు కాబట్టి ఈ ప్రపంచంలో ఏవైతే సుఖాలున్నావో అవి సుఖాలు కావాలని నాకు తెలుసు గనక ఆ సుఖాన్ని సుఖాలుగా అనుభవించాలని నేను అనుకోవడం లేదు గనక ఆ సుఖాలు పొందడానికి ఏవైతే కావాలో వాటి మీద కూడా నాకు ధ్యాస లేదు అయిపోయింది ఈ ప్రపంచం ఇంకేంటి పుణ్యం గనక ఉంటే తర్వాత లోకాల్లో సుఖపడతాము అర్థమవుతుందా నాస్తర్మి కాబట్టి ధర్మాచరణం వల్ల పుణ్యం కలుగుతుంది పుణ్యం వల్ల నీకు స్వర్గాది లోకాలు అక్కడ నువ్వు సుఖపడతావు సరేనా రాబోయేటువంటి కొన్ని జన్మలు మంగళకరమైనటువంటి జన్మలు రావచ్చు కళ్యాణకరంగా వాటి మీద నాకు లేదు కాబట్టి ధర్మం వల్ల ఇవన్నీ జరుగుతాయి ధర్మ ప్రయోజనాలు ఇవన్నీ కాబట్టి ధర్మ అర్ధ కామ త్రివర్గములు ప్లేస్ త్రివర్గములు ఈ మూడిటి మీద నాకు లేని లేదు ఇవి నాకు లేనే లేదు అంటే దేని మీద ఉంది ఇంకా పురుషేన అర్ధతే ఇది ఉండేది చతుర్విధ పురుషార్థములు చతుర్విధ పురుషార్థము మూడింటి మీద దృష్ట్యా లేదంటున్నాడు ఇంకా ఉండేది నాలుగోది ఏంటది మోక్షం మోక్షం మోక్షం ఏంటి పరమేశ్వరుని స్వరూపం కాబట్టి నువ్వే కావాలి నాకు ఇంకేం లేదు నాకు ఇవన్నీ అవసరం లేదు ధర్మం కూడా అవసరం లేదు ధర్మం కూడా దేశకాల పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటది అది కూడా నాకు అవసరం లేదు ఆ కూడా నాది కాదు ఆ ఉండేటప్పుడు ధర్మం ఆచరించాలి కానీ ధర్మానికి అధర్మానికి రంటికి నేను అతీతుని అయిపోవాలి నాకు కావాల్సింది మోక్షం కాబట్టి ధర్మం విషయంలో కామం విషయంలో అర్థం విషయంలో నాకు కోరిక అనేటువంటిది లేనే లేదు అట్లయినప్పుడు జీవితం గడిచేది ఎట్లా జీవితం గడిచేది ఎట్లాభవ్యంతురగని జరిగేది జరగనే ఎట్లా జరగతుంది పూర్వకర్మానురూపం అని ఎద్దరు చాలా అపతు కాబట్టి గతంలో ఏదైతే చేశామో వాటి యొక్క ఫలం అందుతుంది కాబట్టి నాకు ఏది రావాలో దాన్ని ఎవడో ఆపలేడు నాకు ఏదైతే రాదో దాన్ని తెచ్చిపెట్టలేదు నాకు లేనిది రాదు ఉన్నది పోదు ఈ విషయంలో నాకు క్లియర్గా ఉంది కాబట్టి గత జన్మలో నేను ఏదైతే చేశానో అవే ఉంటాయి అవే నాకున్నాయి ఇప్పుడు ఒక్కసారి నేను ఏదో కావాలంటే కాలేను అర్థమైంది ఎందుకని ప్రారంభ ఫలాన్ని ఇచ్చేది నువ్వు కాదు భగవంతుడు ఏది భగవంతు ఇస్తే నాకు ప్రసాదం అయిపోయింది ఇక ఇప్పుడు అంటారా ధర్మార్థ కామాలనే నాకు కోరిక లేనప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి అనేది అసలు లేదు గనక ఇప్పుడేమో నాకు కోరికలు లేవు పూర్వం విషయంలో నాకు ఆసక్తి లేదు ఏది వచ్చిన పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే గనక అది ప్రసాదంగా నేను స్వీకరిస్తాను కర్మాను రూపం అర్థమవుతుంది అంటే ఏదైనా నీకు దుఃఖం కలిగించదా ఇంకా కలిగించదు ఎందుకని వాటి మీద ధ్యాస ఉంటేనే ధ్యాసం ఉండే మనసు ఇంతకుముందు శ్లోకంలోనే ఎగిరింది ఇప్పుడు సర్వసంగ పరిత్యాగ ఒక సన్యాసి ఆయన ఒక ఒక హిల్ ఏరియాకి వెళ్ళాడు ఏజెన్సీ ఏరియాకి వెళ్ళాడు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటామని అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఏముంటాయి అరణ్యమే కదా చెట్లు లేకపోతే ఎవరైనా నగ్దలేచుంటారేమో వాళ్ళు ఇతన్ని ఏం చేయరు ఏదో కూర్చోని ఉన్నాడు కొద్దిసేపు అయిన తర్వాత అక్కడ గొర్రెలు పెప్పుకుంటూ ఒకడు వచ్చాడు చూడాడు ఈయనప్పుడే ధ్యానం అయ్యి అలా చూచాడు మేఘావృతం అయ్యింది ఆకాశం వాడు అక్కడికి వచ్చాడు ఆ గొర్రెలను మేపుకుంటూ వచ్చాడు వాడు పశువుల కాపరి వాడిని పిలిచి అడుగుతాడు ఈ సన్యాసి చూడండి అన్ని వదులుకొని అక్కడ బేడు ఆనందంగా ఉండాలని వాడిని పిలిచి నైన్ ఎట్రా ఎవరమ్మనేది నీకెందుకే ఇది చూడండి తమాషా ఈ పని చేయాలనుకుంటే ఎన్యుమి పోరాదా ఎలక్షన్ ఎన్యుమి రేటర్గా పోతే ఇంటింటికి పోయి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిల్లలెంతమంది పెద్దలెంతమంది మగవాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు ఎంతమంది మధ్యలో వాళ్ళు ఎంతమంది రాసుకోవచ్చు కదా శుభ్రంగా దేనికొచ్చిన కర్మ అక్కడికి పోయి ఏజెన్సీ ఏరియాకు పోయి ప్రశాంతంగా ఉండాలని అరణ్యంలో కూర్చొని చెట్టు కింద ఆ వచ్చిన వాడిని బట్టుకొని వాడు వాడు పాపవాడు మేపుకుంటూ పోతున్నాడు వాటిని తోడుకుంటా వాడిని పిలిచి అయినా నీది ఏ ఊరని వాడు గణ్యమేసమ్మ ఇప్పుడు ఏమైంది నీకు మోక్షం వచ్చేసిందే అది తెలుసుకుంటానే అనవసరమైన అప్పుడు అన్నాడు అలాగ నాయన ఏదో ప్రశాంతంగా ఉంది నాయన ఇక్కడ వాడికి వాడికి అశాంతి తెలియదు ఇప్పుడు ప్రశాంతమైన తెలుసు వాడికి తెలియదు ఎందుకంటే వాడికి ఎంత ప్రశాంతమే రోజు రావడమే పోవడమే వాడి జీవితం అట్లా జరిగిపోతా ఉంది రొటీన్ చెప్తున్నాడు నాది నాయన నాది సికింద్రాబాదు నీదిగండి మైసమ్మ నేనేదో ప్రశాంతంగా ఉండాలని ఇక్కడికి వచ్చాను నాయన అవన్నీ వాడికి అర్థమే కావడం ఆ పదాలు ఏది అక్కడ ఉంటే ఏమర్థం కావు ఇక్కడికి వస్తేనే అర్థం అవుతాయి గ్రామసీవల్లో ఏం అర్థం కావు ఇవన్నీ హాయిగా ఉంటారు వాళ్ళు ఇక్కడ ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలని వచ్చాను ఆయన వాడికి అర్థం సరేలేండి చాలా బాగుంది ఆయన వాతావరణం చూడాయినా అంటే ఎప్పుడు వస్తుంటే ఇక్కడికి రోజు వస్తానాయా రోజు వస్తాను మేపుకుంటాను పోతాను ఇంకేం పని ఉండదు నాకు అట్లాగా కొద్దిగా మేఘావృతంగా ఉంది ఆకాశం అంటే అంటే మేఘాలు ఉన్నాయి కదా అవునున్నాయి ఈ మేఘాలు వర్షిస్తాయా అంటే మళ్ళీ ఈయన బావాలి కదా సికింద్రాబాద్కి ఎక్కడి నుంచి అది ఇదిగో నైనా వాతావరణం ఎలా ఉండాలనుకుంటున్నావు ఎట్లా ఉంటుందని నీ ఉద్దేశం అంటే రోజు వచ్చి పోతూ ఉంటావు కానీ ఇక్కడ వాతావరణం నీకు తెలుసు కానీ వాడు అన్నాడు అయ్యా వాతావరణం నాకు ఎలా ఉంటే సుఖం అలా ఉంటుంది అన్నాడు అనుకున్నాడు రామేశ్వరం పోయినా ఏదో తప్పలేదని ఇక్కడికి వచ్చినా కూడా బ్రహ్మసూత్రాలే ఉండదు వీడు మాట్లాడి కూడా ఏంటి ఎలా ఉంటే నీకు సుఖము అలా ఉందే అవును సార్ వాడు ఎలా ఉంటే నాకు సుఖము అట్లా ఉంది వాతావరణం అన్నాడు ఏంటి వర్షం వస్తే వస్తుంది రాదా ఈయనకేంటంటే వర్షం రాకపోతే సుఖం ఎందుకంటే పోవాలి కనుక అయిపోయింది ఈయన ప్రశాంతత అర్థమవుతుందే ఒకవేళ వర్షం వస్తే గుడుగులేదు ఏం చేయాలని ఆలోచనలో పడి ఉన్నాడు అందువల్ల ఈయనకి ఇది సుఖం అది సుఖం వాడే వాడన్నాడు ఎలా ఉంటే అట్లా నాకు సుఖమో ఆ విధంగా ఉంటుంది వాతావరణం అన్నాడు అబ్బాయి నాకు అర్థం కావడం లేదమ్మా ఏంటిది అని అవును సార్ అవును ఇది ఎలా ఉన్నా నాకు సుఖమే ఏంటి ఇదేంది మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ తెచ్చారు ఇంతకుముందు ఒకటి చెప్పావు ఇప్పుడు ఒకటి చెప్పా వాడి చూడే జీవిత రహస్యం ఇది వాడు చెప్తాడు చిన్నప్పటి నుంచి నేను ఏవేవైతే జీవితంలో జరగాలి అని అనుకున్నానో అవి ఏమీ జరగలేదు సార్ ఒక దశలో అనుకున్నా ఇదేమీ పని కాదని ఏదేది జరుగుతూ ఉంటే అదే నేను అనుకున్నట్టుగా ఫీల్ అవుతున్నా జరగాలి అనుకున్నప్పుడు ఏం జరగలే అర్థమవుతుంది ఇప్పుడు జరగాలనుకున్నప్పుడు ఏది జరగలే అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను అంటే మనం అనుకున్నది జరగకపోవడం మనం దుఃఖపడడం ఇంత బాధలు ఎందుకని ఏదేదైతే జరగతా ఉందో ఇప్పుడు పులి పిల్ల పులి కనింది ఎరుక పుట్టింది అనుకోండి అది నేను అనుకున్నా ఇది ఎట్లా ఇది ఏదైనా సరే వాడికి ఏది జరుగుతూ ఉంటే అదంతా నాకు అనుకూలమైపోయింది సార్ ఆ క్షణం నుంచి దుఃఖమే లేదు జీవితంలో దుఃఖమే లేదు జీవితంలో ఇప్పుడు అనుకుంటాడు అక్కడి నుంచి నేను ఇక్కడికి రావాలన్నా వీడు అక్కడికి రావాలన్నా సికింద్రానికి ఆచార్యుల వారి చెప్పాలంటే స్వాధ్వన్నం నతు ప్రాప్తేషత ఎక్కడిదే సాధన పంచిగా చూసారా ఎంత హై నాయన స్వాదుఅన్నం స్వాధ్వన్నం నతు నాకు రుచికరమైనటువంటి భోజనం కావాలి అని అనుకో బక్కు వచ్చిన బాధ్యత మీకు కూడా మంచి పాయింట్ పట్టిస్తున్నాను ఈరోజు పోయ్యేటప్పుడే ఈ రోజు వంకాయ ఉంటుందని పోయినారనుకోండి ఆ రోజు బెండకాయ అనుకోండి మనకున్న ఏ వంకాయ లేవా ఏమి బెండకాయ ఉంది కదా తినవా తిరు ఎప్పుడు వచ్చిన బాధ ఏంటంటే మనం ఒకటి ఊహించి పోతాము అది అక్కడ ఉండదు ఎందుకంటే మనం ఊహించిన ప్రపంచం కాదు ఇది మనం నిర్మించిన ప్రపంచం కాది మనకన్నా ముందే ఉన్నటువంటి ప్రపంచం మనం అనుకున్నవన్నీ జరగవి ఇక్కడ అందువల్ల ఏదైతే ఉందో అది జరగవలసిందే గాని జరిగింది గాని లేకపోతే జరిగేందుకు అవకాశం లేదు కనుక ఎవరి జీవితంలో ఏవేవి జరగాలవి జరుగుతాయి అవి ఎందుకు జరుగుతున్నాయి వాటికి సమాధానం మన దగ్గర లేదు పూర్వ కర్మాను రూపం సి పాయింట్ పూర్వ కర్మానురూపం ప్రారంభం అది మనం ఏడ్చినా లాభం లేదు నవ్వినా లాభం లేదు ఆయన చెడిపోయాడని నవ్వినా లాభం లేదు ఆయన బాగుపడ్డాడని ఏడ్చినా లాభం లేదు ఎందుకని అవి జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి ఏదైతే జరగాలని అది జరుగుతూ ఉంది కాబట్టి ఈ విషయంలో నేననుకున్నది జరగాలి అని అనుకోకడం కన్నా జరిగిందే నేను అనుకున్నాననే భావన ఎంత గొప్పదంటే జరిగిందే నేను అనుకున్నానంటే జరిగేది అనుకోగలిగే శక్తి ఉండేవాడు ఒక్కడే పరమేశ్వరుడికి ఒక్కడికే తెలుసు ఏది ఎందుకు జరుగుతుందని కాబట్టి ఏది జరుగుతూ ఉంటే అది నేను ఊహించింది అని నువ్వు అనుకోవడంలో ఆ భగవద్భావన నీ హృదయంలో కూడా వచ్చి ఉండేది అదే ఇంకేం లేదు కాబట్టి ఏది పరమేశ్వరుడు చేసినా అది నాకు ఆనందమే అది నాకు తృప్తే కాబట్టి స్వాద్వన్నం నతు యాచతాం విధివశాత్తు ప్రాప్తైన కాబట్టి మన కర్మఫలం ఏదైతే ఉందో కర్మఫలానుసారంగా మనకి ఏదైతే లభ్యమవుతుందో దాంతోనే తృప్తి చెందుతాం కాబట్టి నాకు ధర్మార్థ కామాలు త్రివర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నాకు ఆసక్తే లేదు నా స్థా ధర్మే నవసునిచయే ఎందుకని నా కర్మ కారణం ముక్తే చూడండి తప్ప బ్యూటిఫుల్ నా కర్మ కారణం ముక్తే నా అగ్ని భేషజం అగ్ని తపస్య భేషజం అద్భుతమైన స్టేట్మెంట్ ఇది ఉపనిషత్తుల పైగా వార్తీకం సురేశ్వరాచార్య వార్తీకం ఏమిటో తెలుసా మీకు నేను అనేక చెప్పున్నాను యాజ్నివలక మైత్రేయి సంవాదం నవారే కామ ఇవన్నీ తెలుసు కదా మీకు దానికి ముందుగా మైత్రేయి మీ సిస్టర్ను కూడా తీసుకున్న కాత్యాయాన్ని నాకున్నటువంటి ఆస్తి అంతా మీకు ఇచ్చేస్తాను అని అడిగినప్పుడు ఆవిడ చెప్పింది దేనికయ్యా మాకు ఆస్తి నువ్వు లేనప్పుడు నీకు వైరాగ్యం వచ్చి వెళ్ళిపోతున్నాను భర్త అంటూ మాకు ఆస్తిని ఇస్తున్నావే ఆస్తి ఎందుకు మాకు అని సుఖపడ్డానికని ఆస్తి వల్ల ఆనందం కలుగుతుందే లేకపోతే ఎందుకు ఇస్తున్నావు మాకు నువ్వు వెళ్ళేటప్పుడు నేను వెళుతున్నాను కనుక ఆస్తిని మీకు ఇస్తానంటున్నావు అంటే ఆస్తి ఆనందాన్ని ఇస్తుందని కదా ఆస్తి ఆనందాన్ని ఇచ్చేది నువ్వు ఎందుకు ఇస్తున్నావు అవసరం మాకు నీకు అవసరం లేదు ఆనందం మైత్రి ఇక్కడ ఈ ప్రశ్న సురేశ్వరాచార్యులు వార్తీకంలో అడిగిస్తాడు ఆచార్యుల వారి భాష్యం ఉంది బృదారని యొక్క భాష్యం దానిమీద సురేశ్వరాచార్యులు వ్యాఖ్యానం ఉంది అది వార్తికం ఆ వార్తకంలో మైత్రి చేత సురేశ్వరుడు అడిగిస్తాడు శంకర అయితే నువ్వు నీకు ఆనందం అవసరం లేదటా అంత అవసరమైంది అయితే డబ్బు మాకెందుకు ఇచ్చిపోతున్నావు ఇదిగో చెప్తున్నాను నేను నా కర్మ కారణం ముక్తే ముక్తికి కర్మ కారణం కానే కాదు ఎందుకని నా అగ్ని నా అగ్ని తాపస్య భేషజం ఎక్కడైనా మండుతూ ఉంటే దాన్ని ఆర్పాలని అగ్ని తీసుకుని పోయిపోయడం ఎట్లాగైతే ఉంటదు నా అగ్ని తాపస్య భేషజం కాబట్టి దాన్ని ఆర్పడానికి అగ్ని లేకపోతే నీళ్ళ కాబట్టి ముక్తిని పొందాలంటే కర్మ లేకపోతే జ్ఞానమా జ్ఞానం కాబట్టి అలాంటప్పుడు ఈ కర్మ సంబంధమైనటువంటి విషయాలు మాకెందుకు ఈ డబ్బు మాకెందుకు ఒకవేళ నువ్వు డబ్బే ఇవ్వదలుచుకుంటే నాదిహి నా అంత ఇది మైత్రేయి యాజ్నివర్కుడితో చెప్పిందని సురేశ్వరుడు వార్తకంలో రాస్తాడు అద్భుతమైనటువంటి శ్లోకం నాదిర్ణంతో నా మధ్యం వా నా ఆదిహి मध्यम वित यसे ये धनाते ये धनाते आदि न तेकते आदि लेदो तेनिक अंत लेदो मध्यम व మధ్య కూడా లేదు ఆది మధ్యాంతాలు ఏ సంపదకైతే లేదు ఎత్త విస్స్య విద్యతే నా అటువంటిది మాకేమన్నా ఉంటే ఈవయా అది కూడా ఎలా ఉండాలి తెలుసా భోగేన క్షయం యాతి భోగేన అనుభవించిన తర్వాత క్షయం యాతి క్షయం యాతి నశించిపోతూ ఉంది నా అది ఉండాలి ఇక్కడ ఏదైనా మనం అనుభవించిన తర్వాత నశించిపోతూ ఉన్నాయి ఏదైనా దేహమైనా కూడా అలా నశించకుండా ఉండేటువంటిదిగా ఉండాలి ఏ ధనానికైతే ఆది లేదో మధ్యమం లేదో అంతం లేదో ఏ ధనమైతే అనుభవించిన తర్వాత తరిగిపోకుండా ఉంటుందో కరిగిపోకుండా ఉంటుందో అటువంటి దాన్ని తదేవ తదేవ అదే తత్వే అదే తదేవ వసు తదేవ వసు అటువంటి ధనాన్ని వసు అటువంటి ధనాన్ని అటువంటి సంపదని మాకు ఇవ్వు అటువంటి వసు ధనం ఎక్కడైనా ఉందే లేదు గనక నా వసునిచయే నా వసునిచయే వసునిచయే నా అటువంటి ధనాన్ని ఇవ్వలేనప్పుడు ఈ ధనం మాకెందుకు కనుక నాస్తా ధర్మే నా వసునిచయే నైవ కామోపభోగి ఇవన్నీ మాకు అవసరం లేదు కాబట్టి జీవితంలో ఏది జరగాలను అది జరుగుతుంది కాబట్టి ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపీ కాబట్టి ఒక్కటే నీకు చెబుతున్నాను భగవాన్ ఇవన్నీ మాకు అవసరం లేదు ఏది ఎలా జరగాలనో అలా జరుగుతుంది కాకపోతే ఏతత్ ఇది ఏది మమ బహుమతం మమ నా యొక్క బహుమతం చాలా ఇష్టమైనటువంటిది ఏంటో తెలుసా ప్రార్థ్యం నేను ప్రార్థించదగింది చాలా ఇష్టంగా నేను ప్రార్థించదగింది ఈ ధర్మార్థ కామమోక్షాలు కావు ఈ ధర్మార్థ కామాలు కావు త్రివర్గములు కావు ఏదైనా రాని జీవితంలో ఇటైనా అయినా పోని నా కర్మాను రూపంగా ఏది వస్తే అది వస్తుంది వీటిని గురించి నేను అడగడం లేదు ఏ తత్ప్రాథ్యం ఇదే నేను అడిగేది ఏమిటో తెలుసా మమ్మ బహుమతం నాకు చాలా ఇష్టమైనటువంటిది జన్మ జన్మాంతరేపీ అనుక్షణం కూడా అదే జన్మ జన్మలంటే అనుక్షణమని అర్థం చేసుకుంటూ పోవాలి కాబట్టి జన్మ జన్మల్లో కూడా నేను కోరుకునేది క్షణ క్షణం కూడా నేను కోరుకునేది ఏంటో తెలుసాంభోహత నిశ్చల భక్తి అస్థు అయినా అస్తు ఇది కలిగి ఉండాలి మా నిరంతరం ఈ భక్తి మా హృదయంలో ఉండేటట్టుగా నీ యొక్క పాద పద్మముల ఎందు చలించినటువంటి అచంచలమైనటువంటి అకుంఠితమైనటువంటి భక్తి నిరంతరం క్షణ క్షణం ఉండేటట్టుగా జన్మ జన్మాంతరేపీ ప్రతి క్షణములో కూడాను నీ పాద పద్మలు ఎందు భక్తి కామాలు ఇవి కాదు ఈ క్షణం ఉండి మరుక్షణం లేకుండా పోయాయి ఈ క్షణం సుఖపెట్టి మరు క్షణం దుఃఖ పెట్టేటివి ఈ క్షణంలో ఆనందాన్ని కల్పించి మరు క్షణంలో విషాదములో ముంచేవి ఉన్నాయో ఇవి కాదు నాకు కావలసింది నీ పాద నిశ్చలమైనటువంటి భక్తి నాకు కలగాలి కాబట్టి ధర్మార్థ కామాలు అన్నప్పుడు అర్ధ కామాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ జీవితానికి సంబంధించినవి ధర్మము ఈ జీవితానికి తర్వాత రాబోయేటువంటి జన్మలకు కూడా సంబంధించినది అంటే శరీరయాత్రకు సంబంధించింది అండర్స్టాండ్ పాయింట్ శరీరయాత్ర ఈ జన్మలో అయినా సరే తరువాత జన్మలైనా సరే శరీరయాత్రకు సంబంధించిన వ్యవహారం ఇది శరీరయాత్ర ఎలా ఉండినా పర్వాలేదు క్షేత్రాన్ని గురించి కాదు నేను ఆలోచించేది క్షేత్రజ్ఞ స్వరూపాన్ని నేను ఆలోచిస్తున్నా కాబట్టి ఈ శరీరం ఎప్పుడైనా నశించిపోయేది గత జన్మలో ఉన్న శరీరాలు పోయినాయి ఈ ఈ జన్మలో శరీరం వచ్చింది ఇది పోతుంది రేపు ఇంకోటి వస్తుంది భగవాన్ ఈ శరీర యాత్రకు సంబంధించిన విషయం కాదు నాకు కావలసింది అదేదో నాకు జరగవలసింది జరుగుతుంది నాకు కావలసింది నీ పాద పద్మముల నిశ్చల భక్తి చలించినటువంటి భక్తి పరిస్థితులు ఎలా మారుతూ ఉండినా మనసులో ఏ మార్పు లేనిటువంటి భక్తిని నాకు ప్రసాదించమని కోరుతూ ఉన్నా నా జీవితంలో నిశ్చల భక్తి అస్తూ ఉండుగాక నిరంతరం ఉండుగాక అని పరమేశ్వరుడు అని ఆయనే ఉంటాడు తథాస్తు అంటాడు అంతే అస్తు ఉండుగాక తథాస్తు అలాగే ఉంటుందిగాక కాబట్టి పరమేశ్వరుడు అనగలడు ఆ మాట తథాస్తు అని ఇంకెవ్వరూ అనలేరు మీరు చూడండి ఆ తథాస్తు అనే పదం ప్రపంచంలో వాడతారు చూడండి ఆ బ్యాంకులో తీసుకెళ్ళి డబ్బు పెట్టాడు అండి ఇటువంటి వాడు అప్పుడు వాడతాడు పదం ఇప్పుడు కృషి బ్యాంకులో డబ్బు పెట్టండి తధాస్తు ఇటువంటి అప్పుడు వాడతారు పదం ఆ పదం వాడడం ఎందుకని అట్లా వాడతారంటే మనకంత శక్తి లేదు తథాస్తు అనడానికి అర్థమవుతుంది కాబట్టి మధ్యలో తధాస్తు దేవతలని కొందరుండారు అది ఎందుకంటే చెడు తలంపు చేయబాకండి అని చెప్పడం అంటే వాళ్ళు కనుక ఎక్కడ తిరగతా తిరగతా మనం షీ నా బ్రతుకు నాశనమైపోగాకన్నాడు తధాస్తు అన్నాడు కాబట్టి మన కర్మ మన మనసు ఎప్పుడేం అంటదో తెలియదు మన నాలుగు ఏం బలుగుతుందో తెలియదు అయిపోయింది నా జీవితం లాభం పంచి మీద టీ పడితే కూడా అంత అంటాం అర్థమైందే నో అండర్స్టాండ్ కాబట్టి భక్తుల విషయంలో మనం కోరేటువంటి సద్భావ కోరిక ఏదైతే ఉందో దానిని తధాస్తు అనగలిగేటువంటి వాడు భగవంతుడే గనక ఆయనతో చెప్తూ ఉన్నాం నిశ్చల భక్తి అస్తు అస్థు హే భగవాన్ ఇటువంటి నిశ్చల భక్తి నాకు కలుగ్గాక తధు నాయన అట్లాగే జరగలి ఎందుకని అంటే నువ్వు ఏదో ధనం లేదు స్వార్థానికి మరొకటి అడగడం లేదు ఇంకోటి అడగడం లేదు లౌకికంగా నువ్వు మోక్షం కోసం నా కోసమే కోరుతున్నావు గనక రెండవది ఏది కనిపించడం లేదు గనక తధాస్తువు నువ్వు ఆనందంగా ఉంటూ గాక అని పరమేశ్వరుడు ఆశీర్వదిస్తాడు అందువల్ల ఇవి కోరుకోవాలనే గానీ లౌకికమైనటువంటి ప్రయోజనాల కోసం ప్రాకులాడకూడదు అనేటువంటిది కులశేఖరుని యొక్క అభిమతం ఆయన జీవించాడు పరమేశ్వరుని విషయంలో భగవంతుని విషయంలో ఆ విధమైనటువంటి భక్తి చేశాడు గనక మనకు కూడా అటువంటి భక్తి కలగాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మూడు పూజా సుమాలని మనం కట్టాం మాల ఇంకా ఉంది మామూలు మంగళమానంత వరకు మాలు ఉంటుంది ఇప్పుడు కేవలం అంతవరకు వచ్చింది ఒక ఒక రెండు మూడు పూలు పెట్టి కట్టాం మూడు శ్లోకాలు అయినవి గనక ఓ ఓ పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశమాద పూర్ణమీవా భష్యతి శాంతి శా